వాది సార్యా సుమన సార్వద నా ఉపక్రమేన పాతదగ చస్తున మామిగజ శరతింద్ర వికాసి మంద భాష స్పురణే దేవరోచనాభిరామం రవਿੰద సమాన సుందరశ్యాం రవਿੰద ఆశన సుందరీం ఉపాశే శ్రీరామచంద్రకాణగుణా సీతం నిరంతరం మంగళమాతనో్రహ్మా గురు గురు భూముఖేశ్వర గురుసాక్షాత్మర్రహ్మ తస్మై శ్రీ గురవే హరిసత్ శ్రీ గురుభ్యో నమ నారాయణం వ్యాసం తివ్యాత్మస్వరూపుల ప్రధానంగా ఇక్కడ ఈ దివ్యమైనటువంటి మోక్ష పురులో వెలిసి ఉన్నటువంటి ఉన్న విశ్వజనని అనసూయమాతకు హైమావతీదేవికి సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివరాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీస్వామి వారికి పరమహంస పరివరాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరానంద సరస్వతి స్వామివారి దివ్య పాదపద్మములకు శతకోటి వందల సుమసమర్పణం చేస్తూ శ్రీ మన్మహాభారత గాథ శ్రవణం చేయడానికి కూర్చున్నటువంటి తల్లులకు తండ్రులకు వచ్చేటువంటి వారికి కూడా ఆ జగన్నాథుని ఆ తల్లి యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ ఇప్పుడు మనం ఆశ్రమవాస పర్వంలోకి వచ్చాము మొత్తం ఎన్ని పర్వాలున్నాయో అవన్నీ కూడా పొద్దున చెప్పుకుంటాం ఆది పర్వం దగ్గర నుంచి స్వర్గారోహణ పర్వం వరకు పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి వరుసనే దేని తర్వాత ఏది అనేటువంటిది కూడా తెలియాలి గనుక రేపు ఉదయం చెప్పుకుందాం ఇవాళ నేనేమనుకున్నానంటే మహాప్రస్థాన పర్వం వరకు చెప్పేద్దాం ఇంకా ఒక స్వర్గారోహణ పర్వం ఉంటుంది ఒక గంట సేపు అది అయిపోతే ఆ తర్వాత కార్యక్రమం ఉంటుంది అని అనుకున్నా కానీ ఇవాళ నేను చెప్పవలసిన గంట గానం తీసేసుకుంది అందువల్ల సాధ్యమైనంత వరకు అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను మంచుల్లో ఉన్న పని వెళ్ళటం కానీ రావటం కానీ కనుక దివ్యాత్మ స్వరూపుల అమే చాలా దివ్యమైనటువంటి భారత గాథలో ఇప్పటి వరకు అనేకమైనటువంటి ధర్మాలు చెప్పుకున్నాం అసలైనటువంటి ధర్మం ఇప్పుడు వచ్చింది ఏమిటయ్యాది అంటే ఆశ్రమవాస పర్వం ఏమిటి దీని యొక్క విశిష్టత అంటే చాలా చిన్న విషయం చాలా చక్కగా ధర్మరాజు పటాభిషిక్తుడయ్యాడు అశ్వమేధయాగమైపోయింది కలిగిన సంపదంతా కూడా వచ్చినటువంటి బ్రాహ్మణులకు దీనులకు అనేక మందికి దాన చేశారు చేతికి ఎముక ఉన్నదా లేదా అన్నంతగా దాన ధర్మాలు చేశాడు ధర్మరాజు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు ఉంటారా పండుగ వెళ్ళిపోతారు పదిహేను సంవత్సరాల కాలం గడిచింది ఎవరు పరిపాలనలో ధర్మరాజు పరిపాలనలో అతడి సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వహించాలో ఆయా బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ధర్మరాజు ప్రతిరోజు ఉదయం సాయం సమయం రెండు సమయాలలోనూ దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకున్నట్టుగా ముందు తన జన్మనిచ్చిన తల్లి అయిన కుంతిదేవికి నమస్కరించి ఆ తరువాత ధృతరాష్ట్రునకు గాంధారికి కూడా నమస్కారం చేయకుండా వచ్చే సింహాసనంలో కూర్చోలేదు ఒక్కరోజు కూడా ఎన్ని సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు మాతృవందనం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి వరం అది దొరకడమే గొప్ప వరం అందుకని ధర్మరాజు ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరికీ నమస్కారం చేస్తూ నమస్కారం చేయడం మాత్రమే కాదు వారిద్దరి పట్ల ఎటువంటి భావం కలిగిన వాడు అంటే ఖచ్చితంగా తల్లి తండ్రి అనేటువంటి భావంతోనే చూస్తున్నాడు మానసికంగా కానీ పైకతో నటిస్తున్నాడు అలా నటించే వాళ్ళు చాలామంది ఉంటారు అలా నటించడం కాకుండా మానసికంగా కూడా వాళ్ళ పట్ల ఎంతో భక్తి కలిగి ఉన్నాడు పూర్వ వైరం అసలు లేనే లేదు ని భమసేనుడు మాత్రం అప్పుడప్పుడు వీళ్ళు చేసినటువంటి పనులన్నీ ఏకరవ పెడుతూ ఉండేవాడు ఎలాగా ధృతరాష్ట్రులకు వినబడేటట్లే అర్థమైందండి ఆ గాంధార్య ధృతరాష్ట్రులు ఇద్దరు వినేటట్టే బగ్గినిగానే అనేవాడు అయినా సరే చేయగలిగిందేం లేక దుఃఖపడుతూ లోపల లోపల కుళ్ళిపోతూ అట్లాగే ఉన్నాడు ఎంత కాలం గడిపాడండి ధృతదాసుడు అలాగా పదిహేను సంవత్సరాల కాలం గడిపాడు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత పదిహేను సంవత్సరాలు అయిందని చెప్పాం కదండి పదిహేను సంవత్సరాల కాలం అప్పుడప్పుడు ఆ భీమసేనుడు అనేటువంటి సూటి పోటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని భరిస్తూ లోపల లోపల ఆ దంపతులు ఇద్దరూ కూడా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ కాలక్షేపం చేశారు ఎప్పుడో నిండు సభలో అవమానించి నీవు ఈ రాజ్యంలో ఉండడానికి మీరు లేదు అని పంపించేశాడు దుర్యోధనుడు ఎవరిని విధులు పంపించేశాడంట ఆ వెళ్ళిపోయినటువంటి విధులు తీర్థయాత్రలు చేసి తిరిగి తిరిగి మళ్ళీ హస్తినాపురానికి వచ్చాడు మార్గ మధ్యంలో అతడికి తెలిసింది కౌరవ పాండవ యుద్ధం జరిగిందని అందులో కౌరవులు అందరూ సంహరింపబడ్డారు అన్న సంగతి కూడా తెలిసింది పాండవులు రాజ్యానికి వచ్చారు అన్న సంగతి తెలిసింది ఎప్పుడు నేను రాజ్యానికి రావచ్చు కదా ధైర్యంతో వచ్చాడు విధుడు ధర్మానందరుని వద్దకు వచ్చి పలకరించాడు ఎవరండి పలకరించింది వింటున్నారు కదా విదురుడు అండి రాత్రి సమయం అయింది ఆ రోజు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు ఆయన్ని కూడా పలకరించాలి కదా వదిలిపెట్టి ఎంతకాలం అయింది ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామానికి ముందు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు విదురుడు అటువంటి వాడు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు మళ్ళీ ధృతరాష్ట్రుణ్ణి పలకరించాడు గాంధారిని కుంతీదేవిని మొత్తం అందరినీ పేరు పేరున పలకరించాడు తన ఇంటికి వెళ్ళి భార్యను పలకరించలేదండి ఎవరు విధురుడు పలకరించిన తర్వాత ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ఒక్క మాట అన్నాడు అన్నా వాళ్ళను ఇన్ని రకాలుగా కష్టాలు పెట్టావు కదా రోజున వాళ్లే పెట్టేటువంటి పిడిచెడు అన్నం కోసం ఇక్కడే ఉండడానికి నీకు సిగ్గనిపించట్లేదా అడిగాడండి ఎవరు అడిగింది వాళ్ళను చంపడానికి చూశావు అనేక రకాలుగా చంపడానికి చూశారు చిత్తజివరికి మాయా జూతంలో మోసం చేసి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది కూడా నీ కుమారుడు దోచుకున్నాడు దానికి నీవు ఆధారమై ఉన్నావు ఇప్పుడు వాళ్ళే నీకు ఇంత అన్నం పెడుతుంటే తినడానికి సిగ్గని పెంచడం లేదా అడిగాడండి ఎవరు అడిగింది విదురుడు అడిగాడు అర్థమైతుందా కావట్లేదా వెళ్ళలేదు కనుక అర్థం కాలేదంటే విన్నారా రైట్ ఏమండి ఎప్పుడైతే అడిగాడో ఏం చేద్దామన్నాడు ధృతరాష్ట్రుడు ఇక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళిపోదాం ఇక్కడ ఉండదు అన్నాడు ఇది రాత్రి సమయం కదా అన్నాడు ధృతరాష్ట్రుడు బిదురుడు ఏమన్నాడండి ఇది రాత్రో పొగలో నీకు తెలుసా ఎందువల్ల ధృతరాష్ట్రునకు ఎప్పుడు రాత్రి కళ్ళు ఇది రాత్రో పొగలో నీకేమయ్యా ఎప్పుడు చీకట్లోనే ఉన్నావు నువ్వు ఎవరైనా నీ కళ్ళు తెరిపిద్దామని ప్రయత్నం చేసినా నీ అంతటి నీవు చీకట్లోకి వెళ్ళావు కానీ వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని అందుకోలేకపోయావు పొందలేకపోయావు అనుభవించలేకపోయావు కనుక బయలుదేరవయ్యా లే అన్నాడు ఎవరు మిదురుడు నాయన తొందరపడవద్దయ్యా ఎప్పుడూ కూడా ఒక రాజు పరిపాలన కింద మనం ఉన్నప్పుడు అతడి అనుమతి లేకుండా దేశం దాటకూడదు కోట దాటకూడదు అది ధర్మం కాదు విధులు మళ్ళీ అడిగాడు ఇప్పటిదాకా చాలా ధర్మాలు ఆచరించావు కదా అన్నాడు విధురా అవకాశం వచ్చింది కదా అని అలా మాట్లాడిన మనస్సును ఇంకా బాధ పెట్టకయ్యా నాకు కూడా కష్టంగానే ఉన్నది నేను కూడా ఇక్కడి నుంచి వానప్రస్థానికి వెళ్ళిపోదామనే ఆలోచిస్తున్నా కానీ నాకు ఒక తోడు కావాలి కదా అందువల్ల నేను ఎక్కడికి కదలలేకపోయా ఇప్పుడు నీవు వచ్చావు గనుక నేను వానప్రస్థానికి వెళ్ళడానికి నాకేమీ అభ్యంతరం లేదు జానుడు పొట్టనింపుకోవడానికి పాండవులే అన్నం పెట్టవలసిన పని లేదు ఏం మాట మాట్లాడాడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుని మనస్సు ఏమైనా మారిందా చెప్పండి ఇప్పుడు మారిందా అండి మారలా పాండవులే నాకు పెట్టవలసిన పని లేదన్నాడు జానుడి పొట్ట కోసం ఆకులమలు కూడా తినవచ్చు అన్నాడు ఇంకొక విషయం చెబుతున్నా విధురా ఇప్పటికీ నేను భోజనం ముట్టి వారం రోజులయ్యింది ఎందుకో తెలుసునా నా పిల్లలు చేసినటువంటి దుష్కృత్యాలను వాళ్ళు పెట్టేటువంటి అన్నాన్ని నేను తినడానికి సిగ్గుపడే అన్నం మానేసా మీ వదిన నడుగుమని చెప్పాడు ధృతరాష్ట్రుడు గాంధారి వచ్చింది అక్కడికి తడుముకుంటూ నాయన విధురా నువ్వు చెప్పినా వినలేదు మేం భీష్ముడు చెప్పినా వినలేదు ద్రోణుడు చెప్పినా వినలేదు కృపాచార్యుడు చెప్పినా వినలేదు చెప్పే చివరికి వాళ్ళని యుద్ధరంగానికి బలి ఇచ్చుకున్నామయ్యా ఎవరు చెప్పినా వినక మేం చెప్పినా వినలేదు మా కన్న కొడుకు కనుక అనుభవించవలసిందేదో అనుభవించాము ఇప్పుడు మీ అన్న చెబుతున్న మాట సత్యం ఆయన వానప్రస్థానికి వెళ్ళడానికే సిద్ధపడుతున్నారు ఇప్పుడు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటే ఎవరి అనుమతి కావాలి ఖచ్చితంగా కావాలి పాండురాజు చాలా మంచివాడు అడిగితే పంపాడు అడగకుండా వెళ్ళడానికి వీరలేదు ఎంత మంచి వాడంటే చనిపోయిన నా వంద మంది కుమారుల పేరు మీద మేమిద్దరం కలిసి గోదానములు చేశాం భూదానములు చేశాం గృహదానములు చేశాం సువర్ణదానం రౌప్య దానం దానాలు చేశాం ఎవరి పేరు మీద ఎవరో ఒక్కరి పేరు మీద కాదు వంద మంది పేరు మీద ఆయనకు బాయమరిదైన శకుని పేరు మీద కూడా దానాలు చేశాం ఎన్ని దానాలు చేయడానికి కావలసిన వసతిని మాకు కల్పించిన ఎవరయ్యా అంటే ధర్మానందనుడే కనుక వాళ్ళ పట్ల ఇసుమంత కూడా దోషం లేదు ఏమండి ఒక దానం చేయవచ్చు రెండు దానాలు చేయవచ్చు ఈ ఉన్న రాజ్యం అంతా మీ కొడుకులకి ఆ పుణ్యం రావడం కోసం దానం చేస్తే నేనేం చేయాలి అని ధర్మరాజు ఒక మాట అడిగితే ధృతరాష్ట్రునికి సమాధానం ఎక్కడైనా ఉన్నదా లేదే అడగలేదు ఈ మాట ధృతరాష్ట్రుడు చెప్పాల గాంధారి మా పిల్లల పేరు మీద మేము ఎన్ని దానాలు చేశాము వెళ్ళిపోయిన వాళ్ళ పేరు మీద దానం చేస్తే ఎవరికి పుణ్యమయ్యా అంటే బతికున్న వాడికి పుణ్యం అండి వాళ్ళకేం ఉపయోగం లేదు మనం అనుకుంటూ ఉంటాం శాశ్వత పుణ్యలోక నిత్య నివాస శక్త్యర్థం మా అమ్మ బ్రహ్మలోకంలోనే ఉండాలి బతికుండంగా ఏ లోకాలు చూపించాడో తెలీదు ఇప్పుడు మాత్రం ఆవిడ ఎక్కడ ఉండాలిటండి బ్రహ్మలోకాలతో ఉండాలి మా అమ్మంటే నాకు చాలా భక్తుంది అందుకే బ్రహ్మక పాలం దగ్గరికి వెళ్ళి పెట్టా వీడు పెట్టింది ఎందుకు ఆ తర్వాత తద్దినాలు పెట్టకుండా ఉండడానికి ఎంతో మంది ఉన్నారండి వాళ్ళు బ్రహ్మక పెట్టినా గయ్యలో పెట్టినా ప్రతి సంవత్సరం పెట్టి తీరవలసినదే ఇది ఖచ్చితమైన మాట మరి అక్కడెందుకయ్యా పెట్టడం ఎప్పుడు మేము పెడుతున్నాం కదా గయ వెళ్ళి పెట్టడం ఎందుకు బ్రహ్మకపాలలో పెట్టడం దేనికి ఏమిటి దాని ఉద్దేశం రోగిస్టి వాడవై మంచం మీద పొడుండి లేవలేని స్థితిలో ఉండే ఆ రోజులలోనే నీ తల్లిదో తండ్రిదో తిగి అప్పుడు నువ్వు పెట్టలేని స్థితిలో ఉన్నావు కనుక వీడప్పుడు నాకు గయలో పెట్టాడు కదా అని వాళ్ళు తృప్తిపడి ఆశీర్వదిస్తారు కాంపెన్సేషన్ అర్థమైందండి అంతే తప్ప అక్కడొక్క చోట పెట్టి వస్తే ఇక పెట్టక్కర్లేదు అనేది మాత్రం పచ్చ పద్ధం అవకాశవాదులు కల్పించుకున్న శాస్త్రం తప్ప ఏ శాస్త్రము ఈ మాట చెప్పలేదండి అర్థమైందండి చాలామంది ఇదే మాట చెబుతూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు ఏ పూజ చేసినా పురస్కారం చేసినా చెయ్యకపోయినా ఏ యజ్ఞం చేసినా చెయ్యకపోయినా పితృయజ్ఞం మాత్రం తప్పనిసరిగా చేసి తీరాలి అని చెప్పారు పెద్దలు పితృయజ్ఞం అంటే ఏమిటండి తద్దినమే తత్తు దినము తద్దినం అంటే చెడు కాదు అర్థం తద్దినము ఆ రోజు అని అర్థం ఏ రోజు వాడు వెళ్ళిపోయిన రోజు అని అంతేగాని అదేదో తర్జినం అంటే ఓ తిట్టు కింద వచ్చి చిట్ట ఈ తద్దినం నాకెక్కడ తగులుకున్నది అని అనేటువంటి ఒక వాడుక లోకంలో అయిపోయింది ఆ తర్జినాన్ని ఏం చేశారంటే ఒక చెడుకే అన్ని అంతేనండి మనం చేసే పనులు ఒకటే రుండ ఎంత గొప్పగా చెప్పాడు అండి కృష్ణ పరమాత్మ ఆ అర్జునుడిని కూర్చోబెట్టుకుని కార్యోన్ముఖుణ్ణి చేయడానికి వాడి యొక్క దివ్యతత్వాన్ని తెలుసుకోవడానికి వాడికి ఏం ఉపదేశం చేశాడు గీతోపదేశం చేస్తే చిత్తజీవుడికి భగవద్గీత ఎలా తయారయ్యిందంటే ఎవరైనా మరణించినప్పుడు పెట్టేటువంటి ఒక గీతంలాగా తయారయ్యింది అనగానే ఓహో ఎవరో వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి అనే స్థితికి మనల్ని తీసుకొచ్చేట్టుగా చేశారు తప్ప ఇది దివ్యమైనటువంటిదా భగవద్గీత అనేటువంటి ఆలోచన లోకంలో లేకుండా పోయింది అన్నిటినీ దుర్మార్గానికి ఉపయోగించడం తప్ప సన్మార్గం లేకుండా పోయింది కనుక పెద్దలారా మనం అందరం కలిసి కోరుకుందాం అమ్మని అమ్మ లోకంలో సక్రమమైనటువంటి ఆలోచనను సకల మనుష్య గణానికి ఇవ్వు తల్లి అని కోరుకోవడం తప్ప మనమేమీ చేయలేదు ఎందుకంటే సకల శక్తి సంపదలు అక్కడ ఉన్నాయి కదా మనమేం చేయలేము కాకపోతే మన అక్క సోదో మైకిచ్చారు కనుక వెళ్ళకక్కుంటాం అర్థమైందా అండి కనుక దివ్యాత్మ స్వరూపులరా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మేము ఎన్ని ధ్యానాలు చేసినా మాట్లాడకుండా మాకు కావలసిన సంపదను అందించిన వాడు ధర్మరాజు మమ్ములను ఎంతో ప్రేమగా దుర్యోధనుడు కూడా చూడనంత ప్రేమగా చూస్తున్నాడు ఎవరు ధర్మరాజు అంత విలువనిస్తున్నాడు అతడికి చెప్పకుండా వెళ్ళడం అనేటువంటిది న్యాయమైన విషయం కాదు కనుక తెల్లవారిన తర్వాత అతన్ని కబురంపి అతడితో ఈ విషయాన్ని చెప్పి అప్పుడు బయలుదేరి పెడదాం విధురా ఒకవేళ అతడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పించి మరీ పెడదాం అని విదురుని ఆశ్వాసించాడు ధృతరాష్ట్రుడు తెల్లవారుతున్నది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని విధుడు ఎదురు చూశాడండి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంటికి వెళ్ళలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అంటే భార్య గుర్తుకు రాలేదు తన ఇల్లు గుర్తుకు రాలేదు తన సంపదలు గుర్తుకు రాలేదు ఏమీ గుర్తుకు రాలేదు ఇప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అంటే విదేహస్థితిలో ఉన్నాడు తాను ఉండడమే కాకుండా తన తోటి కూడా స్థితిని కలిగించి వాణ్ణి కూడా తరింప చెయ్యాలి అనేటువంటి భావనతో తిరిగి వచ్చాడు ఏమండి విదేక స్థితిలో ఉన్నవాడు కదా అటువంటి వాడికి మళ్ళీ పాండవుల్ని చూద్దామని మళ్ళీ ధృతరాశ్రుడిని చూద్దామనే ఆలోచన ఎందుకు కలుగుతుందండి మళ్ళీ ఎట్లా వస్తాడు దేహభావమే లేదు కదా వాడికి అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు మనిషిగా పుట్టిన తరువాత శరీరం ఉన్నంత వాడి బాధ్యత వాడు నిర్వహించవలసినదే అర్థమైందా అండి నేను దేహభావాన్ని పోగొట్టుకున్నాను కనుక నేనేం చెయ్యను అంటే నీ బాధ్యతల నుండి నీవు పారిపోయిన అవుతావు ఏమవుతావండి విదేహుడు అనే పేరు కలిగినటువంటి జనక మహారాజుకు సంతానం ఉన్నది సీతమ్మ దొరికిన పిల్ల కానీ భార్య వల్ల కలిగినటువంటి కూతురు ఒక రాజ్య పరిపాలన చేశాడా లేదా ఏమండి శిక్షలు పడే వాళ్ళకు శిక్షలు పడినాయి సన్మానాలు జరిగే వాళ్ళకి సన్మానాలు జరిగినాయి తాను పురాణం వినడానికి అప్పుడప్పుడు ఉండేవాడు జనక మోహారావు కూడా గొప్ప శ్రోతటండి సుఖయోగీంద్రుడే చెప్పాడు అరణ్యంలో కూర్చుని సుఖయోగేంద్రుడు చెబుతున్నట్ట మనలాగా ఓ హాలు పెద్ద లైటింగ్ ఫ్యాన్ పక్కన ఇవన్నీ ఏళ్ళవు ఎక్కడ చెప్పాడు ఓపెన్ ఎయిర్ థియేటర్ అరణ్యంలో ఆయన ఉపన్యాసం చెబుతుంటే బోల్డ్ ఎంతమంది వచ్చి కూర్చున్నారా ఆ జనకుని గొప్పతనం చెబుతాడండి సుఖయోగేంద్రుడే రోజు జరుగుతున్నాయి ఒక రోజున జనక మహారాజు రాలా సుఖయోగేంద్రుడు పురాణం చెప్పడం ఆపేశాడు చెప్పట్లా అయ్యా మేము రావలసిన వాళ్ళందరం వచ్చాం మీరు ప్రారంభించండి అన్నారు వచ్చిన వాళ్ళు రోజు వచ్చేవాళ్ళు అసలు వినవలసిన వాడు రాలేదు అందుకే మొదలు కాలేదు అన్నాడు సుఖయోగేంద్రుడు అర్థమైందండి ఎవరా వినవలసిన వాడు జనక మహారాజు అప్పుడు వచ్చి కూర్చున్నాడు ఈహ మొదలు పెట్టాడు శుక్లాంబరధరం అని చూస్తూ ఉండగానే ఆ మిథియా నగరంలో ఇళ్ళన్నీ తగలబడిపోతున్నాయి ఏమవుతున్నాయండి ఈ పురాణం వినేవాళ్ళంతా ఒక్క పరుగు పెట్టారు వెనక్కి తిరిగి పురాణం లేదు ఏమిటి లేదు ఎక్కడికి పరుగు పెట్టారు మా ఇల్లు అన్నీ ఏమైపోయినాయో కనీసం పంపులో నీళ్లు కొట్టైనా పోద్దాం సగం ఇల్లు అయినా తక్కుతుందేమో అని పరుగు పెట్టారు మొత్తం అంతా కదలకుండా ఇక్కడే కూర్చున్నవాడు ఎవరయ్య అంటే జనక మహారాజు ఒక్కడే తీరా కడికెడితే మంటలు లేవు ఏమీ లేవు వాళ్ళ ఇళ్ళు వాళ్ళకే ఉన్నాయి క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చారు సుఖయోగేందుకు భయపడ్డామయ్యా నీ కరుణ వల్ల మంటలు లేకుండా పోయినాయి అని చెప్పారు వీళ్ళంతా నా కరోనా లేదు మీ కరుణ లేదు గాని నేను ప్రశ్న అడుగుతా చెప్పండి ఎందుకంటే వాడు ఒక్కడైనా వినేది ఏం ఏం కాదా అని వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు ఆ విషయం తెలిసింది ఆయనకు కనుకనే వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం ఈ పని చేశాడు దేనికి వెళ్ళారు అని అడిగాడు కాలిపోతున్నాయని చూసి ఇల్లు కాపాడుకోవద్దా అందుకోసం మరి జనక మహారాజు వెళ్ళలేదు కదా అన్నారు మహారాజా మీరెందుకు వెళ్ళలేదు అది నిజంగా కాలిపోయేదే అయితే నేను వెళ్ళినా ఏమీ చెయ్యలేదు కాలిపోనిది కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళి అనవసరంగా ఈ జ్ఞానాన్ని పొందలేకపోతా అందుకోసమని ఇక్కడే కూర్చున్నా అని చెప్పాడు జనక మహారాజు వాళ్ళందరికీ చెప్పాడు ఇప్పుడు మీకు అర్థమైందా అసలు వినాల్సిన వాడు ఎవ్వడో అని చెప్పాడు ఎవరండి చెప్పింది సుఖయోగి కనుక ఎలా వినాలో కూడా అన్ని పనులు చేస్తూ కూడా ఆయనకు విదేహుడు అని బురుదు దేహభావము లేనటువంటి వాడు తన బాధ్యతను నిర్వర్తించాలి కామంతో భార్య చూడడం కాకుండా బాధ్యతగా చూడాలి రాజ్య పరిపాలన రాజును అనే అహంకారంతో కాక బాధ్యతగా చేయాలి ఎప్పుడైతే బాధ్యతగా నిర్వర్తించగలుగుతాడో తాను విదేహుడే అవుతాడు ఎవ్వడైనా కాదు కనుక విదేహుడు అయినప్పటికీ దేహభావం లేకపోయినా తనకు ఎవరు కావలేనో వాళ్లను కూడా ఆ స్థితికి తీసుకురావడం కోసం వచ్చాడే తప్ప విజురుడు వేరే ఉద్దేశంతో వచ్చినవాడు కాదు సామాన్యుడా నీతి శాస్త్రాన్ని మొట్టమొదట ఇంప్లిమెంట్ చేసిన వాడు ఎవరయ్యా అంటే విధుడు ఆ తరువాతనే కామందకుడు ఇటువంటి వాళ్ళంతా నీతులు రాశారు చాలామంది నీతి శాస్త్రాలు కౌటిల్్యుడు కామందకుడు వాళ్ళు కూడా నీతి శాస్త్రాన్ని రచించారు కానీ మొట్టమొదటిసారి లోకానికి నీతి అనేటువంటిది కూడా ఒక శాస్త్రము అని అందించిన వాడు ఎవరయ్యా అంటే విదురుడే భారతంలో ఉన్నటువంటి విదురు నీతి ఉన్నదే ప్రత్యేకమైనటువంటి ఘట్టం ఒక వారం రోజులు చెప్పడానికి వీలైనంత విషయం అది వారం రోజులు కనుక దివ్యాత్మ స్వరూపులారా అంత గొప్పవాడైన విధుడు రాత్రి ఎలా తెల్లవారుతుందా అని ఎదురు చూచాడు సూర్య భగవానుడు రానే వచ్చాడు అన్నయ్య అన్నిటికీ సిద్ధం చేసుకుందాను మంచిది నాన్న సిద్ధం చేయమన్నాడు ధర్మరాజుకు కబురు పంపాడండి ధర్మరాజు వచ్చాడు పెద్ద తండ్రికి పెద్ద తల్లికి తన తల్లికి కూడా నమస్కారం చేశాడండి हर चरनभ्य युग्ममुन अंचित भक्ति मनंबुलो जरामरण भयम्बु बांधव समाद्यमुपिस्रुखलेमि दुशगस्मर शरणिग्रघम्बु मुनिमान्य विविक्त वनप्रदेशमुल् परम विरक्तियंगलुगा भाग्यमगन्नतिं चेरकोरु चुंटी తిక్కిన గారనిపించారు ఎవరి నోటితో ధృతరాష్ట్రునితో ఎక్కడికి చేరాలనుకున్నాడండి ఆయన అరణ్యాలకు వెళ్ళి కందమూలాదులు తింటూ అక్కడ తపస్సు చేసుకుందామని అనుకుంటున్నానయ్యా దీన్ని ఏమన్నారంటే వానప్రస్థ ఆశ్రమం అసలు ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయండి నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థము సన్యాసము అయితే క్షత్రియ వైశ్యులకు వానప్రస్థము తప్ప తుయ్రమం లేదు కాషాయ వస్త్రములు కానీ దండము కానీ కమండలము కానీ ఇవేవి లేవు ఇవన్నీ ఎవరికి ఉన్నాయ్యా కేవలం ఒక్క బ్రాహ్మణునకు మాత్రమే తులి ఆశ్రమ శ్రీకార అర్హత స్త్రీలకు అసలు లేదు నేను మిమ్మల్ని అడుగుతున్నా అమ్మ ఉన్నారండి ఆశ్రమ స్వీకారం చేశారా నలుగురు పిల్లలకు తెలియాలి అవును కదా ముగ్గురా ఆ ముగ్గురు పిల్లలకు తెలియదు ముగ్గురా ఎన్ని వందల కోట్ల మంది ఆవిడ సంతానమే గృహిణిగా తన ధర్మాన్ని తాను నిర్వర్తించిందేదాని ఆశ్రమ స్వీకారం చేయలేదా తల్లి తెలీదా అండి ఆశ్రమం తీసుకోవచ్చు అని తెలిసా తెలియదా తీసుకోకూడదు కనుకనే అమ్మ తీసుకోలేదు ఒక యోగినిగా అలా ఉండిపోదామని కాషాయ వస్త్రం కట్టిందా అమ్మా కట్టలేమండి ఎందుకంటే ఎవరికి అర్హత ఉన్నదో వాళ్ళు మాత్రమే చెయ్యటం ధర్మం సాక్షాత్తు రాజరాజాశ్వరే ధర్మం తప్పుతుందా తప్పదు కనుకనే ఆవిడ గృహిణిగానే ఉన్నది ఎందుకని ఏ స్త్రీకి ఆశ్రమ స్వీకారం చేసేటువంటి ధర్మం ఉన్నారు లేరు అని అంటలేదు నేను నేను ఎక్కడా లేరు అని అంట ఉన్నారు ఉన్నారు కానీ కలిప్రభావం చేత వాళ్ళు కూడా తీసుకుంటున్నారు మనం ఏం చేస్తాం ఎందుకంటే ఎటు భారతం కనుక చెప్పుకుందాం సమాన హక్కులు కదా కావలసింది థర్టీ పర్సెంట్ కూడా కాదు ఫిఫ్టీ పర్సెంట్ కావాలి ఆ కారణం చేత చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ మాట అర్థమైందండి ఎంత ఎంత పర్సెంట్ కావాలి ఎట్టి కనీసం ముప్పై ఉన్నా మాకు ఇవ్వండి మా హక్కులు కల్పించండి మాకు అడుగుతున్నారు పైగా మాధ్యమాలు కూడా అసెంబ్లీలో పార్లమెంటులో కూడా ఇంతమంది లేడీస్ ఉన్నారు వాళ్ళు స్త్రీ హక్కులను సాధించలేకపోతున్నారు అని మాధ్యమాలలో పాటికా ఎంత అక్షరాలతో వస్తాయి అసలు హక్కు కలిగి ఉన్నది స్త్రీయేనండి పురుషులకు ఏ హక్కు లేదు అవునా కదా చిట్ట జవరికి మనం ఎక్కి కూర్చునే బస్సులో కూడా స్త్రీల సీట్లు అని రాసుంటాయి కానీ పురుషుల సీట్లు అని రాసి ఉంటాయా ఉన్నాయా స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం వారి సీట్లలో వారిని కూర్చోనిద్దాం అంటున్నారా లేడీస్ ఫస్ట్ ైదరాబాదులో సిటీ బస్సుల్లో కూడా ప్రత్యేకించి లేడీస్ సపరేట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టేటువంటి సంప్రదాయం ఉంది అవునా కాదండి అంతేకాదు ఒక్క ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పండి గాంధీ గారు కండలు తిరిగి మీసాలు మెలిపెట్టినటువంటి రాజకుమారులు సింహాసనాల మీద కూర్చుంటే వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు అని అందరినీ తీసేసి తనకు నచ్చినవాడి మెడలో దండవేసి వీడే నా భర్త అనే ధైర్యం ఎవరికి ఉన్నది చెప్పండి స్త్రీకి ఉందా పురుషుడికి ఉందా ఇప్పుడు హక్కులు ఎవరికి ఉన్నాయండి ఇప్పుడు వీళ్ళు అడగడం ఏమిటి ప్రత్యేకించి ఎందుకు అడుగుతున్నారో తెలియదు వీళ్ళు ఎందుకు ఇవ్వాలో తెలియదు వాళ్ళకు ఉన్నవే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ఏమిటండి సర్వం సహా హక్కులు ఉన్నది ఎవరికండి ఆ రోజున ఏ పురుషుడైనా సంపాదించినటువంటి డబ్బు తీసుకొచ్చి భార్య ఒడిలో పోసేవాడు ఏ చిన్న షోడాగాలన్న భార్యను అడిగి పది పైసలు తీసుకునేవాడు అవునా కాదా అండి అసత్యమా నేను చెప్పింది సత్యమేనా కాదా అడిగి తీసుకునేవాడు ఇవాటి రోజున వాడి ఎక్క ఉంటూ వాడిది ఆవిడ ఎక్క ఉంటూ ఆవిడది ఎక్కడండి మనం పప్పులో కాలు వేసింది హక్కు ఎప్పుడు స్త్రీలకు ఉన్నది ఉన్నది ఉన్నది లేకపోవడం అనేది లేదు అంతకా గౌరవాన్ని ఎవరు పొందరు లోకంలో అది మన శాస్త్రాలు మన వేదాలు కూడా మనకిచ్చినాయి చెప్పే చివరికి పిలిచేటప్పుడు కూడా పార్వతీ పరమేశ్వరుడు సీతారాములు అన్నాం అంతేగాని రామ సీతలు అంటానికి కుదురుతుందా అసలు కుదరదే చిత్త జవరికి రాముణ్ణి కూడా నువ్వు లలితా స్వరూపుడవయ్యా అని పులిచాం కృష్ణుణ్ణి కూడా నువ్వు సరస్వతీ స్వరూపుడవయ్యా అని పులిచాం ఎక్కడ హక్కులు కోల్పోయారండి ఎవరు కోల్పోయారు ఎవరు కోల్పోల ఇది జగమెరిగిన సత్యం ఇవన్నీ ఏమిటయ్యా అంటే రాజకీయ నాయకులు చేసేటువంటి గొప్ప టక రంగం అంతే వాళ్ళని రెచ్చగొట్టి అనవసరంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఓట్లన్నీ వేయించుకోవడం కోసం చేసే పనులే తప్ప నిర్భయంగా చెప్పవలసిన మాట ఇది వాస్తవానికి హక్కు లేకపోవడం అనేది ఏ స్త్రీకి లేదు కనుక దివ్యాత్మ ఆ గాంధీ గారు చెప్పారండి మాకు ఆడది అర్ధరాత్రి పూట తిరగగలిగినప్పుడు స్వాతంత్ర్యం వచ్చినట్టి అని గాంధీ గారు అనలేదా ఎంత కష్టంగా ఉన్నది నేను ఒక ప్రశ్న అడుగుతున్నా అసలు అర్ధరాత్రి పూట ఆడది ఒంటరిగా ఎందుకు తిరగాలి అది ప్రశ్న ఎందుకు వెళ్ళాలండి ఇల్లు లేవు తేమండి పూర్వపు రోజుల్లో ఎవరైనా వెళ్ళవలసి వస్తే అత్యవసరం అయితే వెళ్ళాల్సి వస్తుంది ఓ పిల్లవాడి పసిపిల్లా అయినా వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఒంటరిగా మాత్రం కాదు ఇవాళ రోజున మనం చూస్తున్నాము అర్ధరాత్రి పూట సినిమాకి బండి వేసుకుని ఇంటికి రావడం చూస్తున్నాము చూట్లేదా మరి కనుక దివ్యాత్మ స్వరూపు స్వరూపులరా జయ గోపాల కృష్ణ భగవానికి ప్రకృతం అనుసరామహ మళ్ళీ కథలోకి వద్దాం కొంచెం పక్కకి వెళ్ళాం పాపముషనుసుగాక కనుక దివ్యాత్మ స్వరూపులరా కొంతమంది ఉన్నారు కదా అంటే కలి ప్రభావం చేతి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇచ్చే కూడా ఇస్తున్నారు ఇది మాత్రం ధర్మం కాదు అని ఎవరు చెప్పారు వ్యాసురు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నది అర్థమైందండి నా స్త్రీనా స్త్రీలకు మాత్రం లేదు కొన్ని క్షత్రియులకు వైశ్యులకు ఉన్నదండి లేదు వాళ్ళలో కూడా ఆశ్రమ స్వీకారం చేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు దండదారులు కాకపోవచ్చు కానీ ఆశ్రమ స్వీకారం చేసిన వాళ్ళు ఉన్నారు కేవలం వాళ్ళకు వానప్రస్థం తప్ప ఇంకొకటి లేదు అని శాస్త్రం చెప్పింది ఆ ప్రకారం ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాలి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలా సన్యాసం తీసుకోవాలా లెక్క ప్రకారం చెప్పండి వానప్రస్థాశ్రమానికే వెళ్ళాలి వానప్రస్థాశ్రమానికి బయలుదేరాలి అంటే ఊరికే భార్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోవడమైనా ధర్మరాజుకు కబురు పెట్టారు ధర్మరాజు తన తమ్ముళ్లను వెంట పెట్టుకుని వచ్చాడు మంత్రులతో సహా వచ్చాడు పెద్ద తండ్రి గారికి నమస్కారం చేశాడు తండ్రి ఏమిటి మీ ఆజ్ఞ చెప్పండి ఇక చెప్పేశాడండి ధృతరాష్ట్రుడు నేను వానప్రస్థానికి వెళ్ళదలుచుకున్నానయ్యా అరణ్యవాసం చేద్దాం ఇప్పటిదాకా ఇక్కడ ఉండడమే నేను చేసినటువంటి తప్పు దోషం కనుక నేను వెళ్ళిపోవాలి ధర్మరాజు అడిగాడండి నేను చేసిన దోషమేమైనా ఉన్నదా దీన్నేమంటామంటే మనం తనను తాను పరిశీలించుకొనుట ఏమంటామండి ఎప్పటికప్పుడు ఎదుటి తప్పు వెతకటం కాకుండా నేనేమైనా చేశానా నేను ధర్మరాజు అదే అడిగాడు నేను చేసిన దోషం ఏమైనా ఉన్నదా ఇవాటి రోజున ఎందుకు వచ్చింది ఆలోచన మీకు నాకు ఎప్పటి నుంచో ఉన్నదయ్యా తోడు కోసం ఆగాను ఇప్పుడు విధులు దొరికాడు నాకు వెళ్ళిపోయిన విధులు మళ్ళీ తిరిగి వచ్చాడు కనుక ఖచ్చితంగా నేను ఆశ్రమానికి వెళ్ళవలసిందే అరణ్యాలకు వెళ్ళిపోవలసిందే వానప్రస్థానికి వెళ్ళడానికి నేను అంగీకరించను అన్నాడండి ఎవరు అన్నది ధర్మనందరుడు నా మనస్సుతో నేను ఒప్పుకోను చిన్నతనం నుంచి ఎంత గొప్పగా మాట్లాడాడండి సృజతే చిన్నతనం నుంచి కూడా తండ్రి లేనటువంటి మమ్మల్ని చేరదీశావు ఎన్నో ఎన్నో విషయాలను మాకు తెలియచేశావు ఎంతగానో పెంచి పెద్ద చేశావు అటువంటి మమ్ములను ఇవాటి రోజున వదిలిపెట్టి వెళ్ళిపోతావా కేవలం రాజ్యం కోసం నేను యుద్ధం చేయలేదు దేని కొరకు యుద్ధం చేశాను అంటే నాయనా ఇప్పుడు ఆ విషయాలు ఏవి మాట్లాడవద్దు గతం గత వదిలేసే అవేవి నేను అడగటం లేదు కానీ ఒక క్షత్రియుడుగా నా ధర్మాన్ని నేను చేస్తున్నా క్షత్రియులకు బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం ఈ మూడు ఉన్నాయి నేను ఇప్పుడు గృహస్థునా వానస్తున్నా అని ఆలోచిస్తే వానప్రస్తున్నానే తెలిసింది ఈ వయస్సు వచ్చిన తర్వాత నేనింకా ఇక్కడే గృహంలో ఉండరాదు కనుక నా ధర్మాన్ని నేను ఆచరించాలి అనేకమైనటువంటి ధర్మాలను తప్పినటువంటి నన్ను కనీసం ఈ ఒక్క ధర్మానైనా ఆచరింపజేసి దానివల్ల కలిగేటువంటి పుణ్యఫలాన్ని పొందేటట్టుగా నాకు అవకాశాన్ని కల్పించవయ్యా ఎవరు అడిగింది ధృతరాష్ట్రుడు ఖచ్చితంగా ధృతరాష్ట్రుడు అరణ్యవాసం చేయవలసిన మాట వాస్తవం కనుక ఆ సమయంలో ధర్మరాజును ఒప్పించి ఆయన్ను పంపించడానికి అక్కడ ప్రత్యక్షమయ్యారు ఎవరు వ్యాస భగవానుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడంటే ఆ మహానుభావుడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోగలరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగలరు అర్థమైందండి అంత దివ్యమైనటువంటి శక్తి సంపన్నులు ఎంత ఖర్చు చేసినా తపో శక్తి తగేది కాదు కారణ జన్ములు కదా అందుకనే ఆ సత్యవతికి కలిగిన వెంటనే ఆయన పుట్టినవాడే ఏమైపోయాడండి పెరిగి పెద్దవాడైపోయి నేను పని చేయడానికి వచ్చానమ్మా నువ్వు తలుచుకున్నప్పుడు నీ దగ్గరికి వస్తా ఒక రకంగా ఆలోచించినట్లయితే ఈ కుటుంబం పెద్ద ఎవరు వ్యాసుడు ఆయన కుటుంబమే కదండి ఇదంతా అవునా దాదా కనుక వాణ్ణి పంపించడమే న్యాయం కనుక అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యాడు వ్యాస భగవానుడు ప్రత్యక్షమైనటువంటి వ్యాస భగవానుడు నాయన ధర్మనందన అతడు అరణ్యవాసం చేయడం అనేటువంటిది ధర్మం ఎవరెవరు ఏ ఏ ధర్మాలను ఏ వయస్సులో చేయాలో ఆ వయస్సులో చేసి తీరాలి కనుక ఏదో నీ ప్రేమతో అడ్డుకుని ఆయన ధర్మజ్ఞాని జరిగితే ఇప్పటికే ఎన్నో ధర్మాలను తప్పాడు కనీసం ఈ ఒక్కటైనా అనుభవించగలిగితే ఆచరించగలిగితే అదృష్టవంతుడవుతాడు నా మాట వినవయ్యా నీవు పంపించవయ్యా ఎప్పుడైతే అడిగాడో ఆ మాట ఎప్పుడు వ్యాసుడు చెప్పాడో వెంటనే అంగీకృతోస్మి అన్నాడండి నేను ఒప్పుకుంటున్నానయ్యా అన్నాడు ఇప్పుడు మెదలకుండా భార్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోవడమే కదండీ అంతేనా కాదు కాదు ఆ ఆశ్రమానికి వెళ్ళాలన్నా ముందు పురత కార్యాన్ని యజ్ఞ హోమాధిక విధివత్వ అన్నారు ్రహ్మచర్య ఆశ్రమంలోకి రావడానికి ఓ కర్మకాండ ఉన్నది ఉందా లేదా ఏమిటండేది ఉపనయనం గృహస్థాశ్రమంలోకి రావడానికి ఓ కర్మకాండ ఉన్నది ఉన్నదా లేదా అట్లాగే వానప్రస్థానికి వెళ్ళడానికి కూడా ఓ కర్మకాండ ఉన్నది ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చో ఏదో ఒక రకంగా ఇంటి నుంచి వెళ్ళిపోయి నేను అరణ్యాల్లో ఉంటున్నాను వానప్రస్థంలో ఉంటున్నాను అంటే అది వానప్రస్థం కాదు అలాగే సన్యాసాశ్రమానికి కూడా ఒక క్రతువు ఉన్నది మూడు రోజుల క్రతువు ఒకటారుండ ఒక రోజైతే రాత్రి తెల్లవారులు మెలకువుగా ఉండాలి అసలు నిద్రపోకూడదు ఆ మెలకుగా ఉండి ఏం చేయాలి కళ్ళు పెట్టుకుని చూస్తూ కూర్చోవడం కాకుండా తత్వజ్ఞానాన్ని గురించి వింటూ ఉండాలి తెల్లవారులే వినాలి అది బాగా బుర్రకెక్కిన తర్వాత ఆ తెల్లారిన తర్వాత అప్పుడు నదికి తీసి పెడతారు అర్థమైందా అండి బోల్డ్ అంత ఉన్నది అంత తేలిగ్ కాదు అంతేకాదు ఒక సన్యాసి సిద్ధి పొందినా ఎంతమంది భోక్తులు కావాలని చెప్పారండి ఐదుగురు కావాలి మామూలు మనిషి వెళ్ళిపోతే ఎంతమంది కావాలి ముగ్గురు కావాలి ఇద్దరు కాదు అర్థం ఏందండి పితృస్థానం విష్ణుస్థానం అని మూడు ఉంటాయి ఈ ముగ్గురు కాక మంత్రం చెప్పేవాడు ఒకరుండాలి నలుగురు అధిశ్రవణం చేయడానికి ఇద్దరు మొత్తం ఒక తద్దినం పెట్టాలంటే ఎంతమంది కావాలి ఆరుగురు కావాలి అర్థం ఏందండి ఒకసారిగా పెట్టేది ఎంత ఖర్చైనా పర్వాలేదు పెట్టవచ్చు ఇబ్బంది వాళ్ళు ఇక్కనేగా మనం తిన్నది డబ్బు ఇవ్వకపోవచ్చు సంపద ఇవ్వకపోవచ్చు సంపాదించుకోవడానికి కావలసింది ఏమి ఇచ్చారు మనకు చెప్పండి శరీరాన్ని ఇచ్చారు సంపాదించుకోవడానికి కావలసిన ఉద్యోగం వాళ్ళే ఇప్పించారు ఆ చదువు చెప్పించకపోతే ఉద్యోగం ఎక్కడదండి సర్టిఫికేట్ ఎందుకనక వచ్చింది నువ్వు సంపాదించుకున్నా ఆ చదువు చెప్పించింది ఎవరు కనుక వాళ్ళ రుణం ఖచ్చితంగా తీర్చవలసిందే పెట్టి తీరవలసిందే నాకు కుదరదు అనడానికి వీరలేదు నాకేమిచ్చావు నువ్వు నేను పెట్టడానికి అని అడిగే కొడుక్కి లేదు కనుక అన్నిటికీ అన్ని ఆశ్రమాలకు ఆశ్రమంలో ప్రవేశించాలి అంటే ఓ కర్మకాండ ఉన్నది దీనికి కూడా వానప్రస్థాశ్రమానికి వెళ్ళడానికి కూడా మూడు రోజులు ఉన్నదండి కర్మకాండ ఆ దౌమ్యుల వారిని పిలిపించి వ్యాస భగవాను యొక్క సమక్షంలో అతడు వానప్రస్థానికి వెళ్ళడానికి కావలసినటువంటి యజ్ఞములన్నీ చేయించి అతన్ని ఇంటి నుండి సాగనంపారు కాషాయం కట్టవలసిన పని లేదు దానికి దండం అక్కర్లేదు కమండలం అక్కర్లేదు ఎలా బయలుదేరుతున్నారండి ఆ గాంధారి యొక్క భుజమును ఆధారంగా చేసుకుని నడుస్తున్నాడు వెనక ఎవరు ధృతరాష్ట్రుడు కుంతిదేవి ధర్మరాజు వద్దకు వచ్చింది నాయన నేను కూడా వెడుతున్నానయ్యా అన్నదండి ఎప్పుడైతే ఆ మాట అన్నదో గొప్ప కూలిపోయాడు ఎవరు ధర్మరాజు అమ్మాగం వాసు పాపం నీసు నేను ఎంత మందభాగ్యున్ని పదమూడు సంవత్సరాల పాటు నీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాం తర్వాత వచ్చి ఏదో కొద్ది కాలం పరిపాలన చేశాము అంటే నువ్వు మా దగ్గర ఉండకుండా వెళ్ళిపోతున్నావు మేము అసలు తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి నోచుకోలేదా మా భాగ్యం ఏమని చెప్పాలి ఇది దౌర్భాగ్యమా సద్భాగ్యమా ఎలా అనాలి మమ్ములను యుద్ధం చేయించింది ఎందుకు యమని ప్రోత్సహించి ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఎంతవరకు న్యాయం అడిగాడు ఎవరండి అడిగింది ధర్మరాజు కుంతిదేవి చాలా అందంగా సమాధానం చెప్పిందండి క్షత్రియో వాతాత్తు ప్రజాదేశం మాతాపితరం త్వశురో గతి స్త్రీణ భర్త ఉన్నప్పుడు ఏ స్త్రీకైనా భర్త ఏ గతి భర్త గతించిన తర్వాత ఎవరు గతి అత్త మామలు గతి అంతే తప్ప తన తల్లిదండ్రులు కాదు ఒకవేళ ఈ కూతురు విధించడి తండ్రి వద్దకు వెళ్ళినా ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అని అడగాలి ఆ తండ్రి నిజమైన తండ్రి అయితే ఎవరినండి కూతురుని ఇంత పని చేస్తాడా అల్లుడు వాడి సంగతి చూస్తా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు అంటే వాడు తండ్రి కాడు ఎవరు చెప్పారండి మాట వ్యాస భగవానుడు చెబుతున్నాడు వివాహం అయిపోయిన తర్వాత ఆవిడ యొక్క బాధ్యత ఎవరిది అంటే భర్తదే ఒకవేళ భర్త విధివశించేత గతిస్తే ఆవిడ బాధ్యత ఎవరిది అంటే అత్తమామలదే నాకు అత్త లేరు భర్త లేడు కనుక నీ పెద్ద తండ్రిని పెద్ద తల్లిని అత్తమామలుగా భావించి వారి సేవ చేయడానికి నేను వీడు వాళ్ళు తప్ప ఇంకోళ్ళు లేరుగా గది ఎవరు అత్త ఎవరు మామ ఆ సత్యవతీదేవి ఉన్నరా కనుక ఏం చేయాలి కనుక నేను వెళ్ళి తీరాలయ్యా ఇది నా ధర్మం మరి మాతో యుద్ధం ఎందుకు చేయించావయ్యా క్షత్రియో వాళ్ళు క్షత్రియులు కనుక మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి అలా సిగ్గు చెడి విధి ఎక్కడికో వెళ్ళి బిచ్చమెత్తుకుంటామని అంటున్నారు అందుకోసమని మిమ్మల్ని నిద్రలు యుద్ధం చేయండి క్షత్రియులుగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పడం కోసమేనే చేయించాను క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టుకోవటం కోసం చెప్పానే తప్ప మీరు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే నేను కూడా ఓ సింహాసనం వేసుకుని నేను రాజమాతని ముందు నాకు దండం పెట్టిన తర్వాత మా అబ్బాయికి పెట్టండి ఇలా అడగడం కోసం కాదు ఇప్పుడు ఆవిడ ఏం చెప్పిందండి కుంతీదేవి విమర్శించే వాళ్ళందరకు సమాధానం భారతంలో దొరుకుతుందా దొరకదా కనుక విమర్శించేవాడు భారతాన్ని చదివి విమర్శిస్తున్నాడా ఎక్కడో ఎవడో చెప్పే కథలు విని విమర్శిస్తున్నాడా కుంటిదేవిని ఎన్ని రకాలుగా విమర్శిస్తారండి లోకల్లో కలి ప్రభావం చేత ఒక్కటే ఏర్పడింది పెద్దలరా దుర్యోధను గొప్పవాణ్ణి చేసి మాట్లాడాలి ఇది ఓ కొత్త కోరిక వాడు చేసినవన్నీ మంచిదే అని చెప్పడం వీళ్ళ యొక్క పరమావతి అదేదో గొప్పతనం అని దానికోసం రీసెర్చ్ చేయడం ఈ చేసేదేదో మంచి కోసం చేస్తే వాడి జన్మ ఏమవుతుంది తలింపబడుతుంది నిర్వర్ధకం కాకుండా పోతుంది కానీ అలా చేయలేకపోతున్నాడు ఎందుకంటే కలి ప్రభావం చేత ఈనాడు కానీ కుంతిదేవి సమాధానం చెప్పిందండి క్షత్రియో వాపి మీరు క్షత్రియులు అన్న సంగతి మీకు గుర్తు చేయడం కోసం నేను యుద్ధం చేయమన్నా అంతేకాని ఇక్కడ కూర్చుని ఈ సంపదలన్నీ అనుభవించడం కోసం కాదు ఇంకా ఏం చెబుతోందండి జ్ఞాతరి మీరు వస్తే తల వంచి తాళి కట్టించుకున్న మీ పట్ట మహిషి ఉన్నదే ఆవిడకు కలిగినటువంటి అభిమాన దుఃఖాన్ని పోగొట్టడం కోసం యుద్ధం చేయమను ఏ దుఃఖం పోగొట్టడానికండి నిండుకొలు ఎటువంటి అవమానం జరిగింది నట్టనడి రోడ్డు మీద ఒక స్త్రీని అవమానపరుస్తే పశువులు కూడా కళ్ళు మూసుకుంటాయి అన్నారు ఏం చేస్తాయండి కళ్ళు మూసుకుంటాయి పశువులు కూడా కానీ మనుషులకు ఆలోచన కలగటం లేదు ఎప్పటికీ మనుషులవుతారో తెలియదు ఎన్ని మృగాలను ఏ తల్లు కంటున్నారో తెలియదు ఎప్పటికైనా లోకం బాగుపడాలి అనే ఆలోచిద్దాం మనం కోరుకుందాం అంతకన్నా ఇంకేం కోరుకుంటామండి కనుక ఆవిడ యొక్క దుఃఖాన్ని పోగొట్టడం కోసం ఆవిడ లోపల రగిలేటువంటి అగ్ని జ్వాలలను ఆర్పడం కోసం ఒకవేళ శక్తిని తట్టుకోలేక ఆ అగ్ని పడబాగ్ని అయితే ఒక్కసారి విస్ఫోటనమైతే ఆవిడ శాపానికి భర్తలైన మీరు అవమానించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఏమైపోతారు వాడి మసైపోతారు ఒక స్త్రీ యొక్క శాపటి అవునండి భయపెడుతున్నది కనుక వీళ్ళు ఆ స్త్రీలు వాళ్ళు భయపెడుతున్నారు ఎదురు తిరిగి ఒక్క దెబ్బ కొడితే మగవాడు ఎవ్వడు కథలు లేదండి వాస్తవం ఒక్క దెబ్బ చాలు అందుకనే చెప్పాను కదా బలం ఆహార్యం ఆహారం మేధ ఇవన్నీ స్త్రీలకు పురుషుడి కన్నా ఎక్కువ ఉంటాయని చెప్పామా లేదా మాకు లేదు అని వాళ్ళు భావిస్తున్నారు అంతే తప్ప భావించకుండా ముందుకు వెళితే ఎవ్వరు రుద్రమదేవి ఎంత తెగించిందండి ఝాన్సీ రాణి ఏం చేసిందండి కోట గోడ మీద నుంచి దూకి తన గురువు ఏ ఆశ్రమంలో ఉన్నాడో అక్కడికి వెళ్ళింది ఝాన్సీదేవి ఆవిడ గుర్రం కూడా ఆవిడ చెప్పిన మాట విన్నదండి చరిత్ర చూడండి ఒక్కసారి చూసే ఉంటారు మీరు ఆ కోట గోడ మీద నుంచి దూకితే గుర్రానికి ఒక కాలు విరిగిపోయింది విరిగిన కాలుతోనే ఆ గుర్రం ఝాన్సీని ఎక్కడికి తీసుకెళ్ళింది వాళ్ళ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళిందండి పిల్లవాడిని ఒడిలో కట్టుకుని వీపును వేసుకొని యుద్ధం చేసింది ఆ బ్రిటిష్ వాళ్ళతో సామాన్యమైన యుద్ధం కాదు స్త్రీ కదా ఖచ్చితంగా స్త్రీని కనుక దివ్యాత్మ స్వరూపులరా ఎటువంటి శక్తిని అయినా వాళ్లకు అవి అసలు వాళ్ళు శక్తి స్వరూపులే వాళ్ళు మగవాడి కూడా శక్తి దేని వల్ల వస్తుందంటే వాళ్ళ వల్ల వస్తుంది నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా సమాధానం చెప్పండి ఎవడైనా పని ఏమంటాడు చెప్పండి శక్తిహీనుణ్ణి అంటాడు కానీ విష్ణుహీనుణ్ణి రుద్రహీనుణ్ణి అని ఎవడైనా అంటాడా లోకేశు ఏ హీనుణ్ణి అంటాడు ఆ శక్తి ఎవరు ఆధారం అసలైనటువంటి శక్తి ఆ శక్తి ఈ రూపంలో వచ్చింది యాదేవి సర్వభూతేశు ఛాయారూపేణ సంస్థిత కనుక అమ్మవారి వచ్చిందని చెప్పిందా లేదా సప్తశతి మంత్రం కనుక ఎప్పటికప్పుడు మనల్ని మనం రీకలెక్ట్ చేసుకుంటూ మన ధైర్యాన్ని మనం పొందుతూ మనస్సుని కూడా మనం ఏం చేయాలండి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంటూ ముందుకు కనుక పెడితే ఖచ్చితంగా ఏ స్త్రీ అయినా ఏ పురుషుడికైనా ఎలా కనబడుతుంది అంటే మహిషాసుర మర్టిని వలె కనబడుతుంది తప్పు చేయదలుచుకుంటే అందులో ఏమాత్రం సందేహం లేదు మీ యొక్క ధర్మాన్ని మీ చేత చేయించడం కోసం నేను యుద్ధం చేయమన్నాను కానీ ఈ సంపదలన్నీ పొందడం కోసం కాదయ్యా చిన్నప్పటి నుంచి ఏ సంపదలు పొందాను నేను ఏమయ్యా మేము ఎప్పుడూ అరణ్యాల్లోనే ఉండేవాళ్ళం రాజ్యంలో లేం మేము అవునా కాదండి పాండురాజు ఎప్పుడు ఎక్కడ ఉండేవాడు ఆయనకు వేటాటం చేసడం అందువల్ల అరణ్యాల్లో ఉండేవాడు మేము కూడా ఆయనతోనబడ్ ఈ రాక్షరికం ఈ సింహాసనాలు ఇవన్నీ మాకు ఏం సంబంధం లేదు కనుక అత్తమామలుగా వాళ్లను భావించి వాళ్లకు సేవ చేయవలసిన ఆవశ్యకత నాకు ఉన్నది ఇది నా ధర్మం కనుక నేను బయలుదేరి అన్నాడు వ్యాస భగవానుడు చెప్పాడు అడ్డుకోవద్దు అని చెప్పాడు ఇంకా చేసేది లేక ఇంట్లో ఉండే అంతఃపుర స్త్రీలంతా కూడా ఎంతమంది పెడుతున్నారండి ఇప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతిదేవి వీళ్లతో పాటు వాళ్ళని అనుసరించి సంజయుడు మొత్తం ఎంత ఉన్నారు ఐదుగురు అండి ఆ ద్రౌపదీ దేవికి చెప్పవలసిన విషయాలన్నీ చెప్పింది కుంతిదేవి భర్తల వద్ద ఎలా నడుచుకోవాలో ఎవరైనా ఇతరులు ఉన్నప్పుడు స్త్రీ ఎంతవరకు మాట్లాడాలో అంతఃపురంలో ఉండేటువంటి పరిచారికలతో ఏ విధంగా ఉండాలో ఇటువంటి విశేషాలు ఎందుకంటే ఇంట్లో ఉండే సర్వ రహస్యములు బయటకు ఎవరు తెలియజేస్తారు అంటే గొప్ప బీబీసీ ఎవరయ్యా ఇంట్లో అంట్లుతోనే పని మనిషి లేదా చాకలి టలు దాటిపోతాయి అవునా కాదండి అందుకనే పని మనిషిని పెట్టుకునే వాళ్ళు కాదు ఒకప్పుడు వాళ్ళే చేసుకునేవాళ్ళు లేనిపోని కూడా ఎందుకు వచ్చింది వాళ్ళు చెప్పకుండా ఉంటారా చెబుతారు ఖచ్చితంగా కనుక ఎలా ఎంత వరకు ఉండాలో ఆ విషయాలన్నీ కూడా ద్రౌపదికి అయితే ఆవిడకి తెలియదా గొప్ప ధర్మశాస్త్రం తెలిసింది కదా ద్రౌపదీ ఎన్నో ప్రశ్నలు అడిగింది కదా ఏమాత్రం తెలియని మనిషి ఆవిడా అని మనకు అనిపించవచ్చు సర్వము తెలిసిన చెప్పవలిసినటువంటి ధర్మం అత్తగారికి ఉన్నది కనుక ఇప్పటి వాళ్ళు కలిసి ఉన్నది తక్కువ కాలం కనుక ఇప్పుడు తాను ఆవిడ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కనుక చెప్పి తీరాలి అందువల్ల కోడలికి చెప్పింది సుభద్రకు చెప్పింది అందరికి చెప్పింది అశ్వమేధ యాగం కోసమని దర్శించడానికి చిత్రం కదా ఉలూపి కూడా వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఎందుకంటే అర్జునుని భార్యలు కదా ఎంట పండగ జరిగితే ఆ భార్యలు రాకుండా ఉంటారా ఖచ్చితంగా వచ్చారు వాళ్ళందరూ కూడా ఉన్నారు మొత్తం ఆస్థానంలో ఉండేటువంటి వారంతా కూడా దుఃఖపడుతూ ఆ ధృతరాష్ట్రుని యొక్క అంతా కూడా దుఃఖపడుతూ ఉండగా ఏడుస్తుంటే పాండవులు అరణ్యవాసానికి ఎలా బయలుదేరి వెళ్లారో ఈనాడు వీళ్ళంతా ఏడుస్తుంటే ధృతరాశ్వాదులు అరణ్యవాసానికి వెళ్ళారంట బయలుదేరారు వాళ్లను అలా సాగనంపినటువంటి ధర్మరాజు వెనక్కి తిరిగాడు వ్యాస భగవానుడు అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు ఈ వెళ్ళేటువంటి వాళ్లకు మార్గదర్శకుడు ఎవరయ్యా అంటే విదురుడు వీళ్ళనందరినీ వెంట పెట్టుకుని మొట్టమొదట ఎక్కడికి చేరారయ్యా ఎలా వెడతారు వీళ్ళు రథాల మీద వెళ్ళలా వానప్రస్థాశ్రమానికి వెళ్ళేటువంటి వాడు ఫియట్ కారు జట్ కారు ఇవన్నీ తీసుకుని వెళ్తే అది వానప్రస్థం కాదు ఇంటి వద్ద నుంచి కాలి నడకతో వెళ్లాలండి ఇది ధర్మ ఆ కారణం చేత ధృతరాష్ట్రాలు మొత్తం వీళ్ళంతా ఎట్లా వెళ్ళారండి కాలినడకతోనే వెళ్ళారు నడిచి నడిచి సాయం సమయానికి ఎక్కడికి చేరుకున్నారు అంటే గంగా ద్వారము వద్దకు చేరుకున్నారు అక్కడ ఆగి స్నానం చేసి తాను చేయవలసిన సాయంకాల విధులు ఉంటాయి సంధ్యావందనం ఎన్ని పూటల చేయాలి లెక్క ప్రకారం ఐదు పోట్ల చెయ్యాలండి నువ్వన్నీ విచిత్రంగా చెబుతూ ఉంటావురా మూడు పూటల ఎవరు చేయటం లేదు చెయ్యని గురించి విషయం నేను చెప్పటల్లా చెయ్యవలసింది ఎందుకంటే సూర్యోదయా పూర్వము సంధ్యావందనం అర్థమైందండి సూర్యుడు ఉదయించిన తరువాత సూర్యోపస్థానం దగ్గర నుంచి మళ్ళీ సంధ్యావందనం అర్థమైందండి ఇప్పటికెన్నైనాయి రెండైనాయి మాధ్యాహిక సంధ్యావందనం మూడైనాయి సంధ్యా సమయంలో సంధ్యావందనం నిసి సమయంలో సంధ్యావందనం అర్థమైందా ఈ విధంగా ఎన్నిసార్లు అయిందండి మీరు బాగా ఆలోచించండి మహమ్మదీయులు కూడా రోజుకు ఎన్నిసార్లు చేస్తారు నమాజ్ అర్థమైందా వాళ్ళు ఎవరో కాదు ఒకప్పటి ఆర్యులే ఆ ఆర్యులలో వాళ్లకు వాళ్లకు పడక అనార్యులు అని పక్కకు వెళ్ళి వాళ్లకు కొత్త రకమైన భాష ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఇటు నుంచి రాస్తే వాళ్ళు అటు నుంచి రాయటం మొదలు వీళ్ళు మీసాలు పెంచితే వాళ్ళు గడ్డం పెంచి మీసాలు తీసేసి మీరు చూడండి ఎక్కడికక్కడ వీడి ధర్మంలో చీల కనపడకూడదు కానీ వారి ధర్మంలో చీలమండలు కప్పరాదు ఇట్లా వాళ్లకు వాళ్ళు సూత్రాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ పద్ధతులు మాత్రం మానకుండా రోజు ఈసార్లు చేస్తారు మానేసింది ఎవరయ్యా ఆర్యులు అని చెప్పుకుంటున్న వీళ్ళే మానేశారు కనీసం ఒక్కసారి కూడా చేసే మహానుభావుడు ఎవరైనా ఉంటే వాళ్లకు పాదాభివందనం చేస్తానే ఒక్కసారి అయ్యా మేము సంధ్యావందనం అంటే డావులి కట్టుకుని కూర్చుని చేయటం లేదు కానీ మొత్తానికి చేస్తున్నాం అది సంధ్యావందనం కాదు అర్థమైందండి అది అందువల్ల ఖచ్చితంగా ఒక్కటి మాత్రం నిజం ఏమిటయ్యా నీవు పూర్తిగా నిర్గుణారాధనకు వెళ్ళేంతవరకు సగుణారాధన మానటానికి వేరే చేస్తూ ఉండవలసింది నేను పూర్తి నిర్గుణున్ని అనుకునేటువంటి స్థితి నీకెప్పుడు వస్తుంది ఎవరన్నా చెప్పే స్థితికి కాదు అన్నిటినీ వదులుకున్నప్పుడు నీకు తెలుస్తుంది నిర్గుణము అని అర్థమైందండి అవన్నీ వదిలినప్పుడు దీన్ని కూడా వదిలేసేయి అవేవి వదలనండి ఇది మాత్రమే వదులుతానండి అంటే దాన్ని ఏమంటారంటే అవకాశవాదిత్వము అంట అందుకని ఖచ్చితంగా చేసి తీరవలసిందే స్నాన సంధ్యాతికాలు చేసుకున్నారు గంగ ద్వారం దగ్గరకు వచ్చారు కదండి అక్కడేగా మనం ఉన్నది అక్కడ స్నానం చేశారు వాళ్ళు చేయవలసినటువంటి విధులన్నీ కూడా వాళ్ళు ఆచరించుకున్నారు ఎవరయ్యా ఆచరించింది అంటే ఆ గాంధారి కుంతిదేవి వాళ్ళు ఏం అంటే స్త్రీలకు కూడా సంధ్యావందనము ఉన్నది అని చెప్పానండి నేను చెప్పాన గుర్తుందా మీకు ఆ స్త్రీలు చేసేటువంటి సంధ్యావందనం కూడా ఉన్న ఖచ్చితంగా ఉన్నది అందులో ఏమాత్రం సందేహం లేదు తరువాత తీసేసారు వాళ్ళకి ఎందుకు తీసేశారు అనేది ప్రస్తుతం మనకు అనవసరం దాని భాగవతంలో వస్తుంది అప్పుడు వస్తే చెబుతాం ఒకవాళ్ళు నేను రాకపోయినా ఎవరు వచ్చినా వాళ్ళు చెబుతారు అందులో ఉన్నది కనుక చెబుతారు కనుక దివ్యాత్మ స్వరూపుల కారణం ఏమంటే స్త్రీ కూడా ఆవిడ యొక్క పుణ్యం ఆవిడది ఆవిడ పాపం ఆవిడది అని చెప్పాం కదా మరి చెప్పావా లేదా నేను ఆధారంగా చేసుకుని చెప్పింది శాస్త్రం మరి ఆవిడ చేయవలసిన కర్మలు ఆవిడకున్నాయి వాడు చేయవలసిన కర్మలు వాడికి ఆ పద్ధతిని అనుసరించి వాళ్ళు కూడా చేశారు ఆ రాత్రికి ఆ గంగ దగ్గరే విశ్రమించారండి హంస తూలికా మీద పడుకున్నటువంటి గాంధారి ఆ ఇసుక తిన్నెల మీద తన చేతిని తలగడగా పెట్టుకుని పడుకుంటే కుంతిదేవి వచ్చి అక్క నేను కూర్చుంటాను నా ఒడిలో తల ఆ ఇసుక తిన్నెల మీద కూర్చుని గాంధారి తల తీసుకుని తన ఒడిలో పెట్టుకున్నదండి దిండు కొరకు తలగడ కొరకు ఇప్పుడు చెప్పండి కుంతిదేవికి కౌరవుల పట్ల కక్ష ఉన్నదా భక్తి ఉన్నదా ఏమని చెప్పాలి తన ధర్మాన్ని తాను నిర్వర్తించడమే ఆవిడ చేసినటువంటి పని అంతే తప్ప కుంతీదేవికి కూడా పడదండి ఆ భారతంలో మేము విన్నాం అని అనేటువంటి హక్కు ఎవరికి కాకపోతే పరిశీలన లేకపోవడం చేతనే ఈ విధమైనటువంటి అపోహలు కలుగుతూ ఉంటాయి ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు విదురుడు ధృత రాష్ట్ర కూర్చుని ఉంటే కుంతి గాంధారికి తలగడగా కూర్చుని ఉన్నది తెల్లవారులు మెలకువతూనే ఉన్నారు వాళ్ళు అలా ఉండి వాళ్లకు సేవ చేస్తే తెల్లవారిన తర్వాత ఈ వృద్ధ ప్రజాపతి లేచాడు ఇప్పుడు వ్యాస భగవానుడు బిరుదిచ్చాడు ఇంతకు ముందేం బిరుదిచ్చాడండి అంధ ప్రజాపతి ఇప్పుడు ఏమన్నాడో తెలుసు వ్యాస భగవానుడు వృద్ధ ప్రజాపతి అన్నాడు వాడికి సేవ చేశారు అన్నారు ంది సూర్యోదయం అయింది స్నానం చేసి మరల ఉదయ సంధ్యావందనం చేయాలి గనుక ఆయా విధులన్నీ ఏర్పాటు చేశారు అగ్నిహోత్రుడు సంజయుని వెంట ఉన్నాయి అగ్నిహోత్రాలు అవి కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళ నిత్య కృత్యాలు చేసి అక్కడి నుంచి బయలుదేరారు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళ గమ్యం ఏమిటి ఏదైనా వీళ్ళ కోసం ఆశ్రమం ఏర్పాటు చేయబడి ఉన్నదా ఎవరు ఏర్పాటు చేశారు ఎవ్వరూ ఏర్పాటు చేయలేదండి వ్యాసుని అనుజ్ఞ చేత శతూపుడు అనే పేరు కలిగినటువంటి ఋషీశ్వరుడు ధృతరాష్ట్రునకు ఎదురు వచ్చి రజా మీ ఆశ్రమ Ashrama వానప్రస్థాశ్రమ ధర్మాన్ని మా ఆశ్రమంలో నిర్వర్తించండి అని శతయూపుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు ఎక్కడికి తీసుకువెళ్ళాడండి శతయూప ఆశ్రమం జాగ్రత్తగా వింటున్నారా అండి ఆ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మూడు నెలల కాలం జరిగింది ఈ కుంతీదేవి అత్తమామలు అనే భావన చేతనే వాళ్లకు సేవ చేస్తుంది చాలా దివ్యమైనటువంటి సేవ విదురుడు వాళ్ళని అక్కడ దింపి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు మరి ధృతరాష్ట్రునకు సేవ చేసేది ఎవరయ్యా అంటే సంజయుడు సేవ చేస్తున్నాడు అక్కడే ఉంటాడు ఈ నలుగురు శతయోప ఆశ్రమంలో ఉన్నారు మూడు నెలల కాలం గడిచిన తరువాత నారదుల వారు హృస్తి నాపురం వచ్చారు యనాన్ని పెద్ద తండ్రి కనబట్టలేదే అడిగాడు ఆయన ఏమీ తెలియనట్టు ఎందుకంటే ఈ కొండ బాగా కాలిందా కాలేదా మీటి చూడాలి అందుకోసమని ఎవరిని అడిగాడండి ధర్మరాజుని అడిగాడు చెప్పాడు ఆశ్రమ ధర్మాన్ని అనుసరించాడండి రణం కృతంతే ఆశ్రమం ప్రణశ్యతి క్షత్రియోచిత అన్నాడు క్షత్రియోచితమైనటువంటి తులియ ఆశ్రమానికి చేరుకున్నారు నారదుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి ఇప్పటికి రెండు నెలల తరువాత నీ పెద్ద తండ్రి ప్రాణత్యాగం చేస్తాడు ఇప్పటికి ఎన్ని నెలలు మూడు నెలలైనాయి రెండు నెలల తరువాత నీ పెద్ద తండ్రి ప్రాణత్యాగం చేస్తాడు అరణ్యంలో దావా అయిపోతారు వాళ్ళు కనుక ఆ తరువాత నీ పెద్ద తండ్రి కూడా చేయవలసినటువంటి ఉత్తర కర్మ క్రియలు నీవు చేయవయ్యా ఆయన్ని ఒకవేళ బతికిద్దాము అనే ఆలోచనతో రాజ్యానికి మాత్రం తీసుకురాకు ఎందుకంటే అతడు ఎక్కడ ఉంటే అక్కడ దావానం ఉద్భవిస్తుంది అతడి మరణం ఎవరి ద్వారా ఉన్నది అంటే అగ్నిహోత్రుని ద్వారా ఉన్నది ఎందుకు కలిగింది అంటే మిమ్ములను లక్క ఇంట్లో పెట్టి తగల పెట్టాలి అనే ఆలోచన చెప్పిన వాడు ఎవరు అంటే ధృతరాష్ట్రుడే పాండవులు ఎలా మరణిస్తారు అంటే ఆ లక్క ఇంట్లో పెట్టి ముట్టించంరా అక్కడ లెక్క ఇల్లు కట్టించంరా అని తన కొడుక్కి సలహా చెప్పింది ఎవరండి వాడు ముట్టించు ముట్టుకుని చావాల మాట అన్న దోషానికి వాడికి చాలు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందండి అగ్నితోనే వచ్చింది మనస వాచ కర్మణ పాపం కానీ పుణ్యం కానీ ఈ మూడు రకాలుగా వస్తుందండి మనస్సు చేత వస్తుంది వాక్కు చేత వస్తుంది చేసినటువంటి కర్మ చేత వస్తుంది కనుక ఈ మూడు విషయాల్లోనూ మనం చేసేటువంటి ప్రతి పనిని మనం ఆలోచించి ఆచితూచి చెయ్యాలి తప్ప ఎలా పెడితే అట్లా చేయడానికి అర్థమైందండి కనుక అంత దివ్యమైనటువంటి స్థితిలో అతడు వెళ్ళిపోతాడయ్యా నువ్వు తీసుకురావడానికి ఏం ప్రయత్నం చేయవద్దు అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ధర్మరాజు అనుకున్నాడు కనీసం ఒక్క నెల రోజులైనా వెళ్ళి అక్కడ గడిపి వద్దాం వాళ్ళ దగ్గర మా అమ్మను కూడా చూసిన వాడిని అవుతాను కదా అనే ఆలోచనతో తన తమ్ముళ్లను తన పరివారాన్ని ఆ ధర్మ ధృతరాశుని యొక్క కోడండ్ర వంద మంది కొడుకులకు సంబంధించిన కోడళ్ళంతా ఉన్నారు కదండి ఉన్నారా లేదా వాళ్ళందరినీ వెంటబెట్టుకుని వెళ్ళాడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పుకున్నా సింహాసనం మీద కూర్చోబెట్టాడు నేను వచ్చేదాకా నువ్వు జాగ్రత్తగా సబ్ చిట్ చూట జాగ్రత్తగా పరిపాలన చెయ్యరా వాడికి సహాయంగా ఎవరిని ఏర్పాటు చేశాడు కృపాచార్యుణ్ణి ఏర్పాటు చేశాడు పిలిపించి అర్థం అర్థమవుతుందా అండి ఆ కృపాచార్యుడు ఈయత్ని సింహాసనం మీద కూర్చుండబెట్టి పరిపాలన మొత్తం చూస్తున్నాడు ఏదైనా కష్టతరమైనదైతే ధర్మరాజు కబురు పెట్టాలి అక్కడ ధర్మరాజు సలహా తీసుకుని ఆ తర్వాత పరిపాలన చేయాలి ఈ పద్ధతిని అనుసరించి ఉండమని చెప్పి ఈ పరివారాన్ని అందరినీ గుర్రాలు ఏనుగులు లొంటి పెట్టాలి రథాల మీద వీళ్ళంతా బయలుదేరి ఎక్కడికి వెళ్ళారండి ఆ ధృతరాష్ట్రుడు ఎక్కడ వానప్రస్థంలో ఉన్నాడో అక్కడికి వెళ్తాడు ఎప్పుడైతే ధర్మరాజు వచ్చాడో సాధారణంగా ఆహ్వానించారు శతూపుడు కూడా ఎంతో ఆనందపడ్డాడు నెల రోజుల పాటు రోజు అనేక రకాలైనటువంటి విషయాలతో తత్వ జ్ఞాన బోధ జరిగింది ఆ ఆశ్రమంలో ఎవరైనా సత్సంగం చేసినటువంటి మహానుభావుడు అంటే శతయూపుడు అర్థమైందా అండి ఆ శతూప మహర్షే అనేకమైనటువంటి విషయాలు వాళ్లకు చెప్పారు వానప్రస్థాశ్రమం అంటే ఏం చేయాలి కూర్చుని తపస్సు చేయాలి సాయంకాలం పూట ఏం చేయాలి సత్సంగము అన్నారు ఎందుకంటే సత్సంగం ఉంటే కానీ నిస్సంగం కలగదు నిస్సంగం ఉంటే కానీ నిర్మోహం ఉండదు నిర్మోహం ఉంటే కానీ మనస్సు నిలబడదు ఆ మనస్సు నిలబట్టలేదండి ఏం చేయాలి నిర్మోహత్వం కావాలి మనం కావాలి అనుకున్న మనం మనస్సు కోరుకుంది వెంటనే దానికి చెప్పాలి ఇది వద్దు అని చెప్పాలి అలా కొన్ని రోజుల పాటు చెప్పడం మొదలు పెడితే ఇక అది ఏం చేస్తుంది అడగడం మానేస్తుంది వద్దు వద్దు అది అది అడగడం మానేస్తే హాయి అంతకన్నా హాయి ఇంకొకటి లేదు కనుక దివ్యాత్మ స్వరూపుల అనేక రకాలైన విషయాలు తెలియజేశాడు ఇప్పుడు వ్యాస భగవానుడు వీళ్ళని అందరినీ తరింపజేయడానికి ఆలోచించి అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యే వారిని అందరినీ కూడా ఆశ్వాసించారు వచ్చిన వాళ్ళందరూ వ్యాసునకు నమస్కరించారు పేరు పేరున ఇప్పుడు వ్యాస భగవానుడు లేచి నిలబడి ఆ గాంధారిని ఈ కుంతీదేవిని ఆ ధృత రాష్ట్రంని వీళ్ళందరినీ అడిగాడండి ఏమని మీకు ఏది ఏది కావాలో నన్ను అడగండి ఆ కోరిక తీరుస్తా ఎవరి మాట చెప్పింది తీర్చలేనిదే అయినా తీరుస్తా నన్ను అడగండి తీరుస్తాను మంచి అవకాశం దొరికింది ఎవరికి ధృతరాష్టనకు గాంధారికి కుంతిదేవికి సంజయుడికి అందరికి విధుడు ధర్మరాజు ఏం చేశాడు విధులు కనపడటం లేదేమీ అని అడిగాడు ఎటు వెళ్ళాడో తెలియదు అన్నారు ఆ అరణ్యంలోనే వెతుక్కుంటూ వెళ్ళాటండి ఎవరు వెళ్ళింది ధర్మరాజు ందమూర్తి అయి ఆ అరణ్యంలో విహరిస్తున్నట్టండి ఎటువంటి ఆనందమూర్తి నిత్య సదానందమూర్తి నిరత ఆనందం అసలు ఆ ముఖంలో ఎక్కడా వివరణమైనట్టుగా ఏమి కనపట్టాల శరీరం అంతా ధూళి దూషరితమై ఉన్నది స్నానం లేదు పానం లేదు ఆహారం లేదు ఏమిటి లేదు ఎవరికి ఇతడు విధుడే అని గుర్తించాడు ఎవరు ధర్మరాజు ఎప్పుడైతే ఒక మనిషి ఇంకొకడు అరణ్యంలో కనపడ్డాడో పరుగు పరుగున వెళ్ళిపోతున్నాడు ఆ నడకనే అందుకోలేకపోతున్నాడు ఎవరు ధర్మరాజు చిత్త చివరికి ఒక పొదరింటిలో దాగాడు బయట నేను నిలబడినటువంటి ధర్మనందనుడు తినతండి నిధురా నీ కుమారుడైనటువంటి ధర్మనందనుడు అని పిలవబడేటువంటి వాడు నీ దర్శనం కోసం వచ్చాడయ్యా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు వచ్చాడు బయటకి ఎవరండి వచ్చింది వచ్చి ఏం చేశాడో తెలుసునా అండి ధర్మరాజుతో మాట్లాడ ఎవరి గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు విదురుని గురించి చెప్పుకుంటున్నాం ధర్మరాజుతో మాట్లాడలేదండి అలమోట్పు కన్నులతో హృదయాంతర్గతమైనటువంటి ఆత్మశక్తిని తన కంటి నుండి బయటకు తీసుకొచ్చాదండి ఎవరు విదురుడు ఆ దివ్యమైనటువంటి ఆత్మచ్యోతి ఎదురుగా ఉన్న ధర్మరాజులో లీనమైపోయింది ఆ యమధర్మరాజు యొక్క శివ్యమైన శక్తి ఎన్ని రూపాలుగా ఉన్నది రెండు రూపాలు ఇప్పుడు ఏమైపోయింది ఆ రెండు రూపాల శక్తి ఒక్కటిగా మారింది అతని శరీరము మొదలు నరికిన శక్తి వలె పడిపోయింది జయగోపాల కృష్ణ భగవానికి ఎవరి శరీరం పడిపోయిందండి మెదురుని శరీరం ధర్మరాజు దుఃఖపడ్డాడు ఆ శరీరానికి చేయవలసినటువంటి ఉత్తర కర్మక్రియలు చేయడానికి సిద్ధపడితే అశరీరవాణి చెప్పిందండి సంస్కరింపబడిన శరీరానికి ఇంకా సంస్కారముతో పని లేదయ్యా నీవేమీ చెయ్యక్కర్లేదు వదిలే చెయ్యమన్నారు వెళ్ళిపోయాడు అంతిమ సంస్కారము ఎవరికి శరీరానికి జీవుడికి కాదు వీడు ఎన్నెన్ని పనులు చేశాడో ఏమేమి పనులు చేశాడో అవన్నీ పోవటం కోసం ఎక్కడైనా ఎవరైనా వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన చోటికి మనం దర్శించడానికి అప్పటికప్పుడు వెళితే వాడికి చేయవలసిన సంస్కారాలన్నీ ఆ బ్రాహ్మడు చేయిస్తూ ఉంటాడు ఆ చేయించేటప్పుడు వీడు చేసిన పాపాలన్నీ ఏకరువు పెడతాడండి ఎప్పుడన్నా విన్నారా మీరు సుమారు రెండు గంటలు పడుతుంది అవి మొత్తం చెప్పటానికి ఏమిటవి పాపాలు ఒకవేళ అవి చేసి ఉంటే అవి పోవటం కోసం ఈ స్నానం అని సంకల్పం మంత్రపూర్తంగా వేద ఎవరికి సంస్కారం ఇవన్నీ పాపాలే వాడు అందులో ఏం చేశాడో ఏం చేయలేదో తెలియదు కనుక మొత్తం అన్నీ ఎకరాలు పెడతాడా వచ్చినటువంటి పురోహితుడు అది వింటే ఎంత భయం వస్తుందంటే తల తీసుకెళ్లి గోడ చేసుకొట్టుకుంటాం అంత స్థితిలో ఉంటుంది కనుక దివ్యాత్మ స్వరూపులారా ఆ సంస్కారం ఎవరికంటే శరీరానికి ఆ సంస్కరింపబడిన శరీరానికి ఇంకా మళ్ళీ ఇంకో సంస్కారంతో పని లేదయ్యా అని ఆ శరీరవాణి ఆ శరీరవాణి వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి వచ్చాడు వ్యాసభగవాను ఇప్పుడు వాళ్ళకి వరం ఇచ్చాడు మీ ఇష్టం వచ్చింది అడగండి ఇప్పుడు వ్యాస భగవాను తో తృతరాష్ట్రులు అడుగుతున్నాడండి ఒక్కసారి చనిపోయిన నా కుమారులంతా ఎక్కడ ఉన్నారో ఏ లోకంలో ఉన్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో లేదు సుఖాలు అనుభవిస్తున్నారా వీర స్వర్గంలోనే ఉన్నారా చూడాలని ఉన్నదయ్యా ఒక్కసారి వాళ్ళ స్థితిని చెప్పు లేదు నాకు చూపించు చూపించలేకపోతే కనీసం వాళ్ళు పలానా లోకంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చెప్పండి వాడిని వెళ్ళిపోయిన వెళ్ళిపోయాడు వీడు కూడా సర్వస్వాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వానప్రస్థానికి వచ్చాడు మళ్ళీ దురోధనుడు ఏ లోకంలో ఉన్నాడని అడుగుతాడు వీడిని ఏం చేయాలండి ఆ ృత రాష్ట్రుడి దోషం కాదు ఎవరి దోషం మన యేవ మనుష్యానం కారణం బంధ మోక్ష అతి దుర్మార్గమైనటువంటి ఒక రాక్షసి మన అందరిలోనూ ఉన్నది ఎవరా రాక్షసుడు అంటే మనస్సు ముందు వాడికి విద్య చెప్పి వాణ్ణి మంచిగా మరల్చుకోవాలి వాడు పోడు అర్థమైందండి మనసు ఎక్కడికి పోతుంది పోతుంది అది వేదాంతులు చెబుతూ ఉంటారు అమనస్క స్థితి అని అమనస్క స్థితి అంటే మనస్సు లేకపోవడం కాదు మనస్సు చలించకుండా ఉండడం అర్థమైందా అండి మనస్సు లేకుండా ఎక్కడికి పోతుంది నువ్వు ఏ పని చేతి ఎవరు యోగం చేయాలన్నా నీకేముండాలి మనస్సు ఉండి తీరాలి కాకపోతే దాన్ని ఏం చెయ్యాలండి ముచ్చపు చిప్పలో నుండి బయటకు వచ్చిన ముచ్చంలాగా కడిగి జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే సర్వ మలినములు దానికి పడతాయి ఏ సబ్బు పెట్టి రుద్ది నా ఆ మనస్సును అంత జాగ్రత్తగా కాపాడుకో ఇంకా దేనితోనూ పని లేదు చుట్టి ఎట్లా ఉందో నీకు అక్కర్లేదు శరీరం ఎట్లా ఉందో నీకు అక్కర్లేదు మేకప్తో పని లేదు బట్టలతో పని లేదు ఆ వస్త్రాలు చిరిగినాయా అని పనిలేదు అసలు దేని గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు నీవు శుద్ధుడవు కావాలా మనస్సుని ముందు శుద్ధించు ఆ కారణం చేత ఆ ధృతరాష్ట్రుడు అడిగాడు చిరునవ్వు నవ్వాడు వ్యాసభగవానుడు నేను అనుకుంటున్నా నువ్వు ఈ మాట అడుగుతావు అని గాంధారి ఏమడిగిందో తెలుసా అండి చాలా ముందుకు వెళ్ళింది ఆవిడ మా పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పటం కాదయ్యా వాళ్లను మా దగ్గరకు తీసుకురావయ్యా అని అడిగిందండి ఎవరు గాంధారి తల్లి ప్రేమ ఎంత గొప్పదండి వాడు ఎంత దుర్మార్గుడైనా తల్లి వదిలిపెడుతుందా వాళ్ళు చండాలుడు కావచ్చు లోక కంటకుడు కావచ్చు రావణాసురుడు అంటే కై కసికి ప్రేమ ఉన్నదా లేదా ఉన్నది వాళ్ళు దుర్మార్గుడు అన్న సంగటావుడికి తెలీదా అయినా సరే కనుక వాళ్ళని అందరినీ నా బంధువులు ఉన్నారో ఎవరెవరు నా పుత్రులు ఉన్నారో వాళ్ళందరినీ నాకు చూపించవయ్యా కుంతీదేవి మాత్రం ఏం మాట్లాడటం దూరంగా నుంచింది వ్యాసభగవానుడు ఆవిడ మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నాడు ఏమున్నది ఆవిడ మనస్సులో ఆ కర్ణుణ్ణి నాకు కూడా ఓసారి చూపిస్తే బాగుండును అని కర్ణుడు కూడా ఆవిడ కొడుకే కదా కానీ తాను కన్యాత్వంలోనే ఆ పిల్లవాడిని పొందడం చేత నేను చిన్నతనంలోనే పెళ్లి కాకుండానే వాణ్ణి పొందాను అని ఏ విధంగా చెబుతుందండి మామగారికి ఈ వ్యాస భగవానుడు ఏమవుతాడు ఆవిడికి మామగారే ఏం చెబుతుందండి సిగ్గుపడింది లజ్జ అవనితయా అవనతయా లజ్జతో తలదించుకున్నది వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి కుంతి నీవు కూడా నీ మనస్సులో భావం చెప్పవయ్యా చెప్పమ్మా ఏం కావాలో చెప్పేం చెప్పనా కరుణుడిని చూద్దామనుకుంటున్నావు కదా ఏమండి చాలా మంది కన్యాత్వంలో కుంతీదేవి పిల్లల్ని పొందలేదా మేం పొందితే తప్పు ఉంది అని అడిగే వాళ్ళు లోకంలో ఉన్నారు పొందటం ఆవిడ తప్పు కాదా విమర్శించేటువంటి కుహనా పండితులు కూడా ఉన్నారు మొట్టమొదటి ప్రశ్న వేసుకోవాలి అని చెప్పాడు వ్యాస భగవానుడు ఏమిట ప్రథమం పృథత్తేకం పృచ్మొదటిసారి ప్రశ్న వేసుకోవాలి కుంతీదేవి అడిగితే దుర్వాసుడు తనంతట తాను వరమిచ్చాడా ఇది ప్రశ్న దూర్వాసుడు ఎలా వరమిచ్చాడండి మట్ట అంతా చెప్పమని నేను అడగన్ టు ది ఆన్సర్ ఏమనుకో మాటండి మీతో ఉండే స్వాతంత్ర్యం చేత అన్న అంతే నాకు అగ్రజులతో సమానం మీరు కుంతిదేవి అడిగితే దూర్వాసుడు ఇచ్చాడా తనంతట తాను దూర్వాసుడు అర్వమిచ్చాడా ఇది ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి సమాధానం దూర్వాసుడు తనంతట తాను ఇచ్చాడు అర్థమైందా ఇచ్చినటువంటి వాడు ఇంకేమీ మాట్లాడకుండా అదృశ్యోభవ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు చెప్పాడు ఈ మంత్రాన్ని చదివి ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుడు వస్తాడు నీ వశం అని చెప్పాడు అంతే నువ్వు అడుగు వాడు ఇస్తాడు ఇది అడిగితే ఇవ్వడు ఇదేం చెప్పాల ఆ వచ్చినవాడు నీకు విషయం అవుతాడు అని చెప్పాడు అర్థమైందండి ఇక ఆ వదిలేసింది కానీ ఆ మంత్రాన్ని మాత్రం రోజు అంటూనే ఉన్నది పసిపిల్ల ఆవిడికేం తెలీదు ఆ పిల్లకి ఏం తెలుసండి అమాయకురాలు ఏం తెలియదు మనం విసుక్కుంటే ఏడుస్తుంది బుజ్జగిస్తే ఒళ్ళు కూర్చుంటుంది కదా గ్రాహికం ఆ పిల్లకు రాలే రాదు కొద్ది వయస్సు కావాలి అందుకనే పసి పిల్లల్ని విసుక్కోకూడదు కసురుకోకూడదు కొట్టకూడదండి ఒక్క దెబ్బ కూడా పడకూడదు అర్థమైందండి కాకపోతే ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి మనం ఓ కంటితో చూపు వాళ్ళ మీదే ఉంచాలి ఏం చేస్తున్నారు ఏ ఎవరితో మాట్లాడుతున్నారు ఎట్లా ఆడుకుంటున్నారు ఎందుకంటే చూడకపోతే పొరపాటున కింద పడితే ఏ కాలుకో చేతికో దెబ్బ తగిలితే ఎంత కష్టం కనుక తల్లి ఎట్లా చూడాలో చెప్పారండి జాగ్రత్తగా చూడాలి వాళ్ళు అమాయకులు వాళ్ళకేం తెలుస్తుంది ఏమి చూ కుంతీదేవి కూడా అంతే ఆవయస్సులోనే ఇచ్చాడు అదేదో ఆవిడికి గొప్పగా అనిపించింది చేస్తూనే ఉన్నది ఒక్కరోజున అంతఃపుర ఉపరి భాగం మీద మేడ మీద నిలబడితే ఆకాశంలో ఎవరు కనపడ్డారండి సూర్యుడు కనపడ్డాడు ఆయన్ని చూస్తూనే ఆ మంత్రాన్ని చదివింది వాడు రానే వచ్చాడు ఏం కావాలి నీకు నువ్వు వెళ్ళిపోవడం కావాలన్నది నన్ను పిలిచి నీవచ్చి అర్థం ఇంట్లో కావట్లేదా ఏం కావాలి నీకంటే ఏం చెప్పిందని కొంతి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కావాలి ఎందుకంటే వాడు వేడిని తట్టుకునేవాళ్ళు ఎవరు రెండు లోకల్లో అక్కడ ఉంటేనే తట్టుకోలేక ఇష్యో అశో అంటున్నామే వచ్చి నిలబడితే ఎవరు తట్టుకోగలరు అటువంటి స్థితిలో నువ్వు వెళ్ళిపోవడమే కావాలన్నది వచ్చిన తరువాత నీవు అడిగింది ఏది ఇవ్వకుండా వెళ్ళేటువంటి అవకాశం నాకు లేదు ఖచ్చితంగా నువ్వు వెళ్ళమనే కనుక నా శాపానికి గురి అవుతావు నువ్వు మాత్రమే కాదు నీకు ఈ మంత్రాన్ని ఉపదేశం చేసిన వాడికి నా శాపం వర్తిస్తుంది అన్నాడు ఎవరండి సూర్యమికి వెళ్ళారు నాకు మంత్రోపదేశం చేసిన పుణ్యానికి ఆయనకి శాపం ఎందుకు అని నీ అంతటి తేజమూర్తి అయిన కొడుకు కావాలి అని అడిగింది ఎందుకు అడిగిందో కూడా వ్యాసునకు చెప్పింది నేను చిన్నపిల్లను కదా నాకు ఇవ్వలేడు కదా అనే ఆలోచనతోనే అడిగింది వాడు మెదలకుండా ఏం చేశాడండి ఆ చిన్నపిల్లకే ఆ పిల్లవాడిని చేతిలో పెట్టాడు ఇతడే నీ కొడుకు అన్నాడు ఆ తేజస్సును ఆ శిశువులో ప్రవేశపెట్టాడు అప్పుడు నేనేం చేయాలి నా పరిస్థితి ఏమిటి అంతేకాదు నాకు కన్యాత్వం శాశ్వతంగా నిలబడేటట్టు వరం ఇచ్చాడు ఎవరు ఆ సూర్యుడు చేయాలో తెలియని స్థితిలో అమాయకత్వంలో ఆ పిల్లవాడిని ఓ పెట్టెలో పరుండబెట్టి వదిలేశాడు నేను చేసింది దోషమే తప్పే చెప్పి వ్యాస భగవానుడు అన్నాడు నువ్వు చేసింది తప్పు కాదు అన్నాడు కాదు అని చెప్పిన నిర్ణయం చేసింది ఎవరండి వ్యాస భగవానుడు కనుక నువ్వు చేసింది తప్పు కాదమ్మా వరం ఇచ్చింది ఆయన ఎవరికి వరం ఉండాలో తెలియాలండి పసిపిల్లలకు వరమిస్తే ఏమన్నట్టు చాక్లెట్లు ఇవ్వాలి కానీ వరమిస్తే ఏం చేయాలో ఏం తెలుస్తుందడు పసిపిల్లలకు చిన్నపిల్లలకు ఏ వయస్సులో మంత్రాన్ని ఉపదేశం చెయ్యాలో తెలియక మెదలకుండా దూర్వాసుడు ఇచ్చి తండవంతాను వెళ్ళిపోతే తప్పంతా ఎవరిది దూర్వాసుడిది కానీ నీదేం తప్పులేదు నేను నిర్ణయించి వ్యాస భగవానులే చెప్పారు భారతంలో ఇందులో సందేహమేం లేదు ఇప్పుడు ఎవరిని అనుమానించాలని కుంతిదేవినా అన్నవాణ్ణే మనం అనుమానించాల్సింది అన్నవాణ్ణే అనుమానించాలి నాకు తెలిసినంతవరకు కుంతిదేవి యొక్క పాతివృత్యాన్ని గురించి చెప్పారు వ్యాసభగవానుడు నీకేం దిగులు లేదమ్మా నువ్వు అడగటంలో కూడా దోషమేం లేదు కనుక నీ కుమారుణ్ణి కూడా నీకు చూపిస్తానని ఈ మొత్తం వచ్చిన కోడళ్లను ఈ గాంధారిని ధృతరాష్ట్రుణ్ణి సంజయుణ్ణి కుంతిని అందరిని గనది దగ్గరకు తీసుకొచ్చారండి వ్యాస భగవాను ఆ గంగానది ఒడ్డున కూర్చుని ఒక క్షణకాలం జాననిష్ఠుడై అలా గాలిలో లేచిన ఆ వ్యాసుని శరీరము గంగలోపలికి వెళ్ళిందండి ఒడ్డున ఎలా కూర్చున్నాడు ఆయన జాననిష్ఠుడే కూర్చున్నాడు చిన్న బొమ్మ పైకి లేచినట్టుగా లేచి ఎక్కడికి వెళ్ళింది గంగా నదిలోకి వెళ్ళింది ఆ శరీరం లోపలికి వెళ్ళిన వెంటనే చనిపోయిన కౌరవులు మొత్తం అందరూ బయటకు వచ్చారండి అక్కడ దుర్యోధనుడితో సహ మొత్తం అందరూ వచ్చారు దివ్యమైనటువంటి మైలేపనములు ధరించి పూలమాలలు ధరించి వివిధమైన చీని చీనాంబరములు ధరించినటువంటి దివ్యమైన శోభతో వాళ్ళందరూ వస్తే ఈ భార్యలందరూ ఎంతో ఆనందపడ్డారు ఆ కొడుకులను చూసి ధృతరాష్ట్రుడు ఆనందపడ్డాడు గాంధారి ఆనందపడింది కర్ణుడు తనంతట తానే కుంతీదేవి వద్దకు వచ్చి అమ్మా అని పాదాలకు నమస్కరిస్తే అక్కున చేర్చుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఎవరు కుంతీదేవి జరిగిన దాన్ని గురించి దుఃఖపడకూడదమ్మా జరుగుతున్న దాన్ని అనుభవించడమే ఇప్పుడు చెయ్యవలసిన కర్మ వ్యాస భగవాను యొక్క అనుజ్ఞ చేత సమవర్తి మమ్మలనందరినీ కూడా ఒక విద్యార్థి విద్య పూర్తి అయితే ఇళ్లకు ఎలా బయలుదేరి వస్తాడో గురువుల దగ్గర నుంచి అలా మమ్ములను ఇక్కడకు పంపాడు ఎంత చక్కని ఉపమానం చెప్పారో చూడండి ఏమండి మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలా తర్లేదా అవునా సెలవులు అయిపోతాయి మళ్ళీ ఏం చేయాలి వాళ్ళు వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నాడు ఎక్కువసేపు ఇక్కడ ఉండే అవకాశం లేదు మళ్ళీ మేము వెళ్ళవలసిందే అనే విషయాన్ని ముందుగా సూచించాడు అతడు కూడా జ్ఞాని ఆ రోజంతా ఆనందంగా గడిపారండి వాళ్ళు మరుసటి రోజున ఆ నుండి వ్యాసుడు బయటకు వచ్చాడు ఎందుకంటే వీళ్ళని అందరినీ ఇక్కడికి పంపించిన దానికి యమధర్మరాజు దగ్గర ఎవరు ఉన్నారయ్యా అంటే వ్యాసుడు ఉన్నట్టు వాళ్ళని మళ్ళీ తీసుకొస్తానయ్యా లేదా నన్ను అట్టు పెట్టుకుని వాళ్ళకి పంపించవయ్యా అని వ్యాసుడు చెబితే అప్పుడు యమధర్మరాజు వీళ్ళని పంపించాడు వ్యాసుడు అక్కడే ఉన్నాడు ఆ మహానుభావుడికి యమలోకంలో ఉండవలసినటువంటి ఆవశ్యకత చెప్పండి అంత తపస్యాలే మహనీయుడే వేద విభాగం చేశాడే ఇంత సాహిత్యాన్ని లోకానికి దారా చేశాడే అటువంటి వాడు ఎందుకు ఉన్నాడయ్యా అంటే తన కుటుంబంలో ఉండేటువంటి స్త్రీలు దుఃఖంతో పోరాదు చెప్పండి మాట తన కుటుంబంలో ఉన్న ఏ స్త్రీ కూడా దుఃఖంతో వెళ్ళరాదు అందుకోసమే వ్యాసుడంత పనిచేశాటండి తానే చెప్పాడన్నమాట ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళవలసిన సమయం దగ్గరకు వచ్చిందో ఈ భార్యలందరూ కూడా అగ్నిలో దూకి వాళ్లతో సహగమనం చేశాడు ఏ భార్యలు వెళ్ళిపోయిన కౌరవుల యొక్క భార్యలు ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండి దుఃఖపడేటువంటి అవకాశం లేదు వ్యాసుల వారు వచ్చేసారు వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఇక మిగిలింది ఎవరండి ధృతరాష్ట్రుడు గాంధారి కుంటి విధుడు కూడా వెళ్ళిపోయాడు ధర్మరాజు తన పరివారాన్ని తీసుకుని మళ్ళీ రాజ్యానికి వచ్చేసాడు అతను వచ్చిన తరువాత నాలుగు రోజుల తరువాత ఆ అరణ్యంలో దివ్యమైన దావానలం వచ్చింది ఆ దావానంలో ఈ నలుగురు ఏమైపోయారండి అగ్నికి ఆహుతి అయ్యేవి జయ గోపాల కృష్ణ భగవాను అగ్ని ఆ చెప్పడు మరి గాంగారుని గురించి ఎందుకు అడగలేదు ఆవిడేం తగలబెట్టమని చెప్పలేదే ఒక్క కుంతిదేవిని గురించే మనకు ఆలోచన రాకూడదు అంతే కదా వాళ్లను అనుసరించింది కనుక ఈవిడు కూడా అనుభవించాల్సింది బస్సులో ఎక్కేటప్పుడు దురదృష్టవంతులు ఎవడో ఒక్కడే ఉంటాడు ఆ రోజు వాడి జాతకంలో రాసింది యాక్సిడెంట్లో వీడిపోతాడు అని యాక్సిడెంట్ అయ్యింది పద్దెనిమిది మంది వచ్చారు వీడికి ఒక్కడికే కదా రాసిపోతుంది పద్దెనిమిది మంది పోయారు అంటే వాడు ఎక్కినది వీళ్ళు ఎక్కారు కనుక అంతే అర్థమైందండి ఆశ్రయించడం అనుసరించడం ఎవరిని అనేది కూడా ఉండాలి అయితే ఇక్కడ కూడా ఆవిడ ధర్మం ఆవిడ చేసింది కనుక ఆ మరణించిన తర్వాత వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లాలో ఈవిడెక్కడికి వెళ్లాలో ఏర్పాటు చేసేవాడు వాడు మొత్తానికి మరణమైతే వాళ్ళతో పాటే జరిగింది అంతే అపమృత్యువే సహజ మృత్యువేం కాదు అది ఎవరు ఇప్పుడు ఈ ధృతురాడికి కూడా అపమృత్యువేనండి సహజ మృత్యువు కాదు దావా నలం వచ్చింది ఆ అరణ్యంలో వాళ్ళు కదలకుండా అట్లాగే ఉన్నారు ఆ దావానం వాళ్ళను మింగివేసింది అంతే ఏ రూపంలో వచ్చింది మృత్యువు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు రెండో విషయం ఏంటంటే రాజు అనేవాడు వేటాడుతూ అన్నా మరణించాలి యుద్ధంలో అన్నా మరణించాలి కానీ మంచం మీద రోగంతో తీసుకుని తీసుకుని మరణించకూడదు క్షత్రియుడు అన్నవాడు ఖచ్చితంగా యుద్ధ రంగంలో సాగాలి లేదా వేటాడేటప్పుడు యోజంతువు చేత చంపబడాలి ఇక్కడ ఏ విధంగా మరణించాడు అంటే నిర్లిప్త యోగక్రియాత్ అన్నారండి నిర్లిప్త యోగ క్రియ ఆ మంట వస్తున్నా అయ్యో మంట వస్తోంది మంట వస్తోంది అని ఏడుస్తూ పోల ధృతవాస్తుడు నిశ్చింతగా కూర్చున్నాడు ఆ శతూపాశ్రమంలో కౌరవులంతా వెళ్ళిపోతుంటే ఆ భార్యలు సహగమనం చేశారో ధృతరాస్తుడు కూడా స్థితిలో ఉన్నప్పుడు గాంధారి కూడా అట్లాగే సహగమనం చేసింది వాళ్ళను అనుసరించి వచ్చింది కనుక కుంతి మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు అర్థమైందండి ఆ మంటల్లోనే ఆవిడ కూడా ఆహుతి అయిపోయి ఇక్కడితో మనకు ఆశ్రమవాస పర్వం పూర్తి అయ్యింది ఇక సమయం ఎంతైంది ఈ ఆశ్రమవాస పర్వం తరువాత ఒక్క క్షణం కనుక మీరు ఉండగలిగితే మౌసల పర్వం అది పెద్ద కష్టమైందేం కాదు ఈ మౌసల పర్వం అంటే కేవలం ఆ భగవంతుని యొక్క నిష్క్రమణ అవతార ఉపసంహారం అర్థమైందండి ఈ అవతారాన్ని ఆ భగవంతుడు ఉపసంహరిద్దాం అనుకున్నారు ఎప్పుడైతే ఉపసంహారం చేద్దామనుకున్నారు నిశ్చయాకృతయే సర్తవ్యం పాలనం విముచ్యతే అన్నారు కర్తవ్యం పాలనం విముఖ్యతే నేను ఎందుకోసం వచ్చానో ఆ పని మొత్తం చేయటం అయిపోయింది ఈ మాట అన్నదెవరు పరమాత్మ యశ నాశనానికి ఏనాడో ముహూర్తం పెట్టాడు ఎప్పుడూ లేని అలవాటు యాదవులకు వచ్చింది ఏమిటా అలవాటు అంటే తాగి గంతులు వేయడం అంతేకాదు సాంబ్రుని యొక్క గర్భము నుండి ఉద్భవించినటువంటి మొసలము వల్ల యజువంశం మొత్తం నాశనం ఆ మొసలాన్ని అరగదీగా అరగదీగా చిన్న పెంకు అయ్యారయింది ఆ ఇనుప ముక్క మొసలం అంటే ఇనుప రోకలి అని అర్థం రోకలి కారం కొట్టుకుంటారే పచ్చడి బండవేరు ఇది ఆ ఇనుప రోకలి మొసలం అంటే అది పుట్టింది దాన్ని అరగదీశారు చెట్టి చివరికి ఇంత మొక్క దాన్ని కూడా అరగదేయలేక వదిలేశారు ఒక బోయవాడు వాడి పేరు జర్రా అని చెప్పారు వాడి పేరు ఏమిటండి జర్ర ఆ బోయవాడు దాన్ని తీసుకుని తన బాణానికి ముక్కులాగా పెట్టుకున్నాడు గ్రహణ సమయంలో మిగిలిన యాదవులంతా సముద్ర తీరానికి వెళ్ళారు కృష్ణ పరమాత్మ కూడా అక్కడికి చేరుకున్నాడు నేను ఈ దేహాన్ని వదలవలసినటువంటి సమయం దగ్గరకు వచ్చింది నేను చేసే పని కూడా అయిపోయింది అని అర్జునుడి కొరకు కబురు పెట్టాడు అర్జునుడు వచ్చాడు అర్జునులకు బాధ్యత చెప్పాడు మిగిలిన మిగిలి ఉన్నటువంటి యాదవ కాంతలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కాపాడవలసింది ఇప్పటికీ ఏడవ రోజున ఈ ద్వారక సముద్రములో మునిగిపోతుంది నేను వెళ్ళిపోయిన తర్వాత ఏడవ రోజున ఈ ద్వారక మొత్తం ఏమవుతుంది సముద్రంలో మునిగిపోతుంది ఈ లోపలే ఈ ద్వారకలో ఉండేటువంటి సర్వ సంపదలను నీవు కాండవ ప్రస్థానికి ఆ ఇంద్ర ప్రస్థం అని పేరు పెట్టాం కదండి అక్కడికి చేర్చమన్నాడు బాహుకుడు అనే పేరు కొడుకు ఉన్నాడు కృష్ణ పరమాత్మకు ఎవరి వల్ల కలిగిన అంటే కుబ్జ అనేటువంటి కాంత ఉన్నది ఆవిడ భాగవతంలో వస్తుంది మనకు అర్థమైందండి మీరు అందరు అక్కడికి వస్తారు కదా అప్పుడు చెప్పుకోవచ్చు ఆ బాహుకుడు అనేవాణ్ణి ఇంద్ర ప్రస్థంలో రాజుగా ఉంచి నీకు సామంతునిగా భావించి హస్తినాపురంతో పాటు దాన్ని కూడా పరిపాలించవలసిందిగా నా కోరిక అని ఎవరు చెప్పారండి అర్జునులకు కృష్ణ పరమాత్మ తన బాధ్యతనుగా తను నిర్వర్తించడం కోసం అర్జునుడు ఈ స్త్రీలనందరినీ వెంట పెట్టుకునే హస్తినాపురం బయలుదేరాడు ఎప్పుడైతే ఇలా జరుగుతోంది అని తెలిసిందో బలరాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడే కూర్చుని యోగ రూపంతో ఈ శరీరాన్ని వదలి అనేకములైన శిరస్సు కలిగినటువంటి నాగరూపమును పొంది నాగలోకమునకు చేరుకున్నాడు ఎవరు బలరాము కృష్ణ పరమాత్మ ఆ అరణ్యంలోనే తిరిగి తిరిగి తాను ఎక్కడ ఈ దేహాన్ని వదిలిపెట్టాలో ప్రదేశాన్ని తాను ఎంచుకున్నాడు చెట్టు కింద పడుకున్నాడు తన ఎడమ మోకాళి మీద కుడికాలు ఉంచి ఆ ఎర్రని రేఖారదసీ శంఖ చక్ర చిహ్తములైన ముద్రలు కలిగిన లేతగా ఉన్న ఆ పాదాన్ని కనుపుతుంటే ఈ ఇనపక్కనే బాణమునకు కొనగా ఏర్పాటు చేసుకున్న చెర అనే బోయేవాడు అదేదో ఒక చింక యొక్క చెవుగా భావించి దాన్ని కొట్టి బాధ కలిగించి ఆ బాణము స్వామి యొక్క మడమలో గుర్చుకుని మోకాలు నుండి బయటకు వచ్చి ఆ బాణం ఎక్కడి నుంచి ఎట్లా వచ్చిందండి మడమలో దిగి మోకాల్లో నుంచి స్వరంగంలో నుంచి వచ్చినట్టుగా బయటకు వచ్చింది రంధ్రం ఆ రంధ్రంలో నుంచి బొటబట బటబ నెత్తురు కారుతున్నది ఆ బోయవాడు ఎవరికి దెబ్బ కనీసం అరవలేదు ఎవరు లేడీ అయితే జంక్ అయితే అరిచేది కదా దాని ఆర్తనాదం ఏం వినపడలేదే అని పరీక్ష చేయడం కోసం అక్కడికి వచ్చాడు తీరా చూస్తే శ్రీకృష్ణ చంద్రుడు వలవల ఏడ్చాడు కింద పడి నీవు నిమిత్తము కాదు నీవు దుఃఖపడవలసిన పని నేను భగవంతుణ్ణే అనే ఉద్దేశం కలిగినందుకు నీ జన్మ ధన్యం గొప్ప గొప్ప శాస్త్రాలు చదువుకున్న వాడికి కలగటల్లా అటువంటిది కేవలం పెట్టలను కొట్టుకుని మాంసము పచ్చిదైనా సరే తిని కడుపు నింపుకునేటువంటి కిరాటైన నీకు నా పట్ల భగవంతుడు అనే భావన కలగటమే నీకు మోక్షం కలగడానికి ఆధారం కనుక నీకు నేను మోక్షం ఇస్తున్నా అని అతడికి చెబుతూనే తన శరీరము నుండి దివ్యమైనటువంటి జ్యోతి బయటకురాగా దివ్యమైన విమానము నుండి రాగా ఈ జ్యోతి స్వరూపమే దివ్యమైన ప్రకాశముతో ఆ విమానమును అధిరోహించగా విమానము ఆకాశ మార్గమున ప్రయణించను కృష్ణ చంద్రుడు తన శరీరాన్ని అక్కడ వదిలేశాడు ఈ విషయం అర్జునుడికి తెలిసింది డ్డాడు ఏం చేయలేడు ఈ స్త్రీలనందరినీ వెంటబుద్దుకుని వెళుతున్నాడు మార్గమధ్యంలో కోయ గొండు సమల జాతి వాళ్ళు అరణ్యంలో ఈ స్త్రీల సంపదనంతా దోచుకోవటం కోసం యుద్ధాన్ని ప్రకటిస్తే సవ్యసాచి కిరీటి బీభత్స శ్వేతవాహన ఇన్ని బుద్ధులు కలిగినటువంటి అర్జునుడు వాళ్ళను ఎదిరించలేకపోయాడు వాళ్ళు దోచుకోవలసినంత దోచుకున్నారు చుట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయిన స్త్రీలనందరినీ ఎట్టకేలకు వెతికి వెతికి పట్టుకోగలిగాడు గాని వాళ్ళ సంపదలను మాత్రం కాపాడలేకపోయాడు స్వైరవీర విహారం చేసి కండలు దొరికిన వీరులకు సమాధానం చెప్పినట్టు అర్జునుడు ఇవాటి రోజున అడవులలో తిరిగేటువంటి వాళ్లకు సమాధానం చెప్పలేకపోవటానికి కారణమేమిటో వ్యాసం భగవానుడు చెప్పాడండి ప్రవర్తయా అర్జునుడు అనబడేటువంటి ఉపాధి నుండి ఆ పరమాత్మ వేరు అయ్యాడు అంతకుముందు వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాడు ఏమయ్యాడండి తన శరీరాన్ని అక్కడ వదిలేసి ఆ ఆత్మను గోలోకానికి పంపించాడు పరమాత్మ మరణించాడు అనే భావం ఈ అర్జునుడిలో ఉన్నది వాడు నాలోనే ఉన్నాడు అనే భావన లేదు అందుకనే బోయే వాళ్లను గెలవలేకపోయాడు వాడు ఎక్కడికి పెడతాడు నాలోనే ఉంటాడు అని ఎప్పుడైతే అర్జునుడు అనుకుంటాడో వాడు గెలవగలిగేవాడు ఏ పనైనా చేయగలిగేవాడు కానీ వాడు అనుకోలేదు అర్జునుడు మాయ చేత ఆశ్చినాపురానికి వాళ్ళు బయలుదేరారు మొత్తం స్త్రీలతో కలిసి మనం కూడా బయలుదేరదాం రేపు ఉదయం కేవలం మహాప్రస్థానం స్వర్గారోహణ పర్వం ఈ రెండు పర్వాలు మిగిలి ఉంటాయి కనుక పెద్దల చాలా చివరిదాకా వచ్చాం అవి కూడా చాలా కొద్ది చిన్న చిన్నవి పెద్ద సమస్య కాదు మీకేదైనా సందేహాలుంటే రేపు ఒక గంట గంటన్నరలో మొత్తం అయిపోతుంది ఆ తర్వాత మీరు అడగవచ్చు ఇబ్బంది ఏం లేదు సాధ్యమైనంతవరకు సమయాన్ని చూసుకుని నేనిచ్చినటువంటి ఆ యక్ష ప్రశ్నలు అనేటువంటి దాంట్లో కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే వాటిల్ని కూడా నివారించడానికి మా గురుదేవుల యొక్క అనుగ్రహం చేత ప్రయత్నం చేస్తాను అని మనవి చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాస్తుకాశునోభం కాళీ వర్షత్ పచ్చ పృథివీ సశాలిని సకలం పరస్మై ఎత్తమన్మహాచ్రవణ సత్ఫలకళ్యార అనసూయ దివ్య చరణాలర్పణమస్ హరి ఓం త్వ